ేతి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్త శ్రుతిస్మృతి పురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాదం శరక శంకర నమ శ్రీ శంకరానందరుపాదాంబుజన్మని సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకర్మే ఓ సహనావతు సహనోనత్తు సహ వీర్య కర వహ తేజస్వినధీతమస్ మావిషావహై ఓ శాంతి శాంతి శాంతి అనాదృత్యుతి మూర్ఖ్యాత ఇౌమశ్విన సదే సౌమ్య ఇదగ్ర ఆసీమే అద్వితీయం సదద్వైతం ్రహ్మ నిరూపణ వాక్యం అంటే ఈ సృష్టికి పూర్వం ఇది కార్యరూపంలో ఉంది గనక కారణం ఉండాలి ఆ కారణం ఏదో కాదు బ్రహ్మమే ఆ బ్రహ్మం అద్వితీయంగా ఉండాలి ఏకమై ఉండాలి దానికన్నా అన్యంగా మరొకటి ఉండడానికి అవకాశం లేదు సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత అద్వైత ఉనికి ఏదైతే ఉందో అదే బ్రహ్మము అని బ్రహ్మ వస్తు నిరూపణం ఉంది చాందోగి ఉపనిషత్ సదేవ స్వామి ఇదమగ్ర ఆసీతి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనేటువంటి వాక్యంలో ఇది ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ వాస్తికులు ఎందుకని అస్థి అనేటువంటి శబ్దానికి సంబంధించిన వాళ్ళు ఆ సీత్ ఏంటది సత్ యదస్థి తత్ సత్ కాబట్టి ఏదైతే ఉందో ఉండడం అంటే సత్యంగా ఉండడం దాని మీద పూర్ణ విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఆస్తికులు వీళ్ళు మాట్లాడేటువంటి విషయం ఆస్తికవాదం అంటే అదే ఉన్నది అనేటువంటి సత్యాన్ని నిరూపణ చేసుకుంటూ పోవడం ఇది ఆస్తికవాదం ఎప్పుడైతే ఆస్తికవాదం ఇదైందో దానికి భిన్నంగా ఉండేటువంటిది నాస్తికవాదం ఆస్తికవాదం బ్రహ్మ నిరూపణ చేస్తూ ఉంది గనక నాస్తికవాదం బ్రహ్మ నిరాకరణం చేస్తూ అంటే ఈ సృష్టికి బ్రహ్మము నిరాకరణ అంటే కారణం కాదు అని దాన్ని నిరాకరిస్తూ పోవడం అందువల్ల అనాదృత్య శృతిం శృతిం ఈ వేదాన్ని అనాదృత్య నిరాకరించి అంటే హేతువుతో నిరాకరిస్తున్నారా నో మౌర్ఖ్యాత్ ఇమే బౌద్ధా కాబట్టి బౌద్ధులు అంటే బుద్ధుని అనుయాయులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు నా వ్యక్తిగత అభిప్రాయం బుద్ధుడు అని నేను అనడం లేదు ఇట్లాంటి ఫాలోవర్స్ ఆయనకి దొరకడం కూడా బుద్ధుడు ప్రారంభమై ఉంటుంది అందువల్ల బౌద్ధ తమస్విన శృతి మూర్ఖ్యా మౌర్ఖ్యాత్ మౌఢ్యంగా మూర్ఖంగా అనాదృత్య నిరాకరించి ఆ నిరాత్మత్వం నిరాత్మత్వం ఆత్మ లేదు నిరాత్మత్వం ఆత్మత్వం నిరాత్మత్వం సదైవ సోమి యథమగ్ర ఆసీత అనేది ఆత్మత్వం అస్థి ఇది నిరాత్మత్వం అంటే ఆత్మ లేదు అని అనాత్మత్వాన్ని నిరాత్మత్వాన్ని ఆపేదిరే వీళ్ళు ప్రతిపాదించుకుంటూ పోయారు ఇక్కడికి మనం చూసాం ముప్పై ఒక్కసారి మీరు ఒక్కొక్క పేజీ ఇరవై ఆరులో ఏకమేవా అద్వితీయం సత్ సిద్ధం 26 శ్లోక అక్కడ స్టార్ట్ అయింది ఏకం ఏ అద్వితీయం సత్ కాబట్టి సత్పదార్థం ఏదైతే ఉందో సృష్టి పురా ప్రాక్ అది సదేవ ఆసీ సత్తుగానే ఉండేది సత్ సిద్ధం సిద్ధం సత్ సిద్ధం అది సిద్ధ వస్తువు సాధ్య వస్తువు కాదు లేకుండా నువ్వు పొందేది కాదు సిద్ధవస్తువు అత్ర ఈ విషయంలో అది కాబట్టి ఒక్కసారి అది నిర్ణయం అయిపోయింది ఎట్లా నిర్ణయం అయింది శాస్త్రేణ యుక్త్యా సిద్ధం ఇది అది శాస్త్రం చేత సిద్ధం యుక్తి చేత కూడాను లాజికల్ కంక్లూషన్ కూడా అదే సహేతుకమైనటువంటి అవగాహన కాబట్టి శాస్త్రేణ యుక్తియా సిద్ధం ఏకమేవ అద్వితీయము బ్రహ్మ సత్ సదేవా ఇది సిద్ధం అత్ర ఈ విషయంలో కేచన విహలా కొందరు ఎవరైతే భ్రాంతి చెంది ఉండారో కలతబడిపోయి ఉండారో విషయం అర్థం చేసుకోలేనిటువంటి పరిస్థితుల్లో అశక్తులుగా ఉన్నారో సత్యాన్ని గ్రహించలేనిటువంటి స్థాయిలో ఉండారో విహవేవేదం పురా శ్లోకం కదా కనుక వాళ్ళు చెప్తున్నారు విహవలాహ బుద్ధి కలత చెందినటువంటి వాళ్ళు అసదేవా ఇదం అగ్రే ఇదం ప్రాక్ అసత్వా కాబట్టి జగత్తుకు ముందు ఏదైతే కారణంగా ఉండిందో అది అసదేవా అంటే సత్తుగానిది సత్తు అంటే ఉండేది అసత్ అంటే లేనిది దట్ ఈ శూన్యం అది పాయింట్ ఇంకే లేదు అర్థమవుతుంది వాళ్ళ ఉద్దేశం లేనిది ఎప్పుడు లేనిది ఎప్పుడూ లేనిది అది ఉన్నది అంటే సత్ అని అన్నామో ఎదు అస్తి తత్ సత్యం ఎప్పుడుంది అని మనల్ని అడిగాలనుకోండి కాలత్రయపతి ధిష్టతి మూడు కాలాల్లో ఉంది కాలాతీతంగా ఉంది త్రికాల అబాధితం which cannot be negated in three periods of time that is truth satya the pure existence kani ikkada shunya man epude antu asad antunadu lenidi undi anante eppudu ade undani artham edi lenidi so nyantha critical ah huh? analysis kavalanu deeniki lenidi nade undindi shunyam asit kabatti sadeva saumya saumya betestha pakkana asadeva అది విషయం అసదేవ ఇదం పురా ఆసీత్ ఇది అవర్ణయన్ అవర్ణయన్ దాన్ని వర్ణించుకుంటూ పోయారు కనుక వీళ్ళు చెబుతున్నది ఏంటి ఈ సృష్టికి పూర్వం సదైవ ఆసీత్ అని వేదం చెబుతూ ఉంది చాందోగ్యం శృతి సదైవ సౌమ్య అంటుంది కాదు అసదేవ ఆసీత్ సత్తు లేదు అంటే బ్రహ్మ నిరాకరణం సరేనా అప్పుడేముంది దానికి భిన్నమైంది విరుద్ధమైంది ఉంది ఆ విరుద్ధమైంది ఏంటి వైరుధ్యం కలిగింది అసత్ అసత్ అంటే లేనిది అది శూన్యం కావచ్చు అంతే శూన్యవాదం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అవర్ వాళ్ళు దాన్ని ప్రతిపాదించుకుంటూ పోయారు వీళ్ళు బౌద్ధాహ నాస్తికవాదులు అనడానికి కారణం ఇది ఇప్పుడు అర్థమైంది మీకు కొందరు అంటారు వీళ్ళు కావాలనే ఛాందస్సులండి వీళ్ళంతా కూడా సనాతనవాదులు వీళ్ళు బౌద్ధాన్ని జైనాన్ని చార్వాకాన్ని దీనిని కూడా తీసుకెళ్లి నాస్తికవాదం అన్నారండి అని మరి నాస్తి అనేవాడిని నాస్తికవాదం అంటావా ఆస్తికవాదం అంటావా మనం కాబట్టి బౌద్ధ జైన చార్వాక గుర్తుపెట్టుకోండి ఈ ముగ్గురు ఎక్కడ మీకు కూడా నాస్తికులని మనసులో ముద్ర అంతకన్నా ఇంకేం లేదు అంటే బ్రహ్మము దీనికి ఆధారము అనే దాన్ని వాళ్ళు ఇది నాస్తికత్వం ఇది శూన్యం ఇది శూన్యవా ఈ శూన్యాన్ని ఎవరైతే ప్రతిపాదిస్తూ ఉండారో ఇప్పుడు మనం అద్వైతం అంతా అన్ని ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ప్రస్థానత్రయం అంతా కూడా మనం ప్రతిపాదించేది సద్వస్తువుని గురించే వీళ్ళ సిద్ధాంతం అంతా కూడా అసద్వస్తువుని గురించే అంటే శూన్యాన్ని గురించి శూన్యం అంటే లేనిది లేనిదే ఉంది ఈజ్ది సిద్ధాంతం పో లేనిదే మీకన్నా నవస్తాం కానీ ఒక్కటి చెప్తాను ఉన్నదాన్ని నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఉన్నదాన్ని ఉన్నది అని చెప్పడం కష్టం కాదు కానీ లేనిదాన్ని ఉన్నదని చెప్పడం కష్టం అవునా ఇప్పుడు లాయర్ వాదించాలంటే సత్యాన్ని సత్యంగా వాదించడం కష్టం కాదు దానికి కొద్ది మేనిఫులేషన్ జరగాలనుకోండి అసత్యాన్ని జోడించి అప్పుడు ఆలోచించాలా ఏమేమి మనం దీన్ని కల్పిస్తామా ఎలా ఎలా కల్పిస్తామా లేనిపోయిన సాక్ష్యాలు అంతా తీసుకొచ్చి ఎలా పెడతామా అనేటువంటి కాబట్టి నన్ను అడిగితే అద్వైత సిద్ధాంతం ప్రతిపాదన ఏదైతే ఉందో అదే కాస్త ఈజీ ఏమో ఈ బౌద్ధులకన్నా అని నా వ్యక్తిగతం నా అభిప్రాయం ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి నేను బౌద్ధుల్ని తీసేయడం లేదు అంత దాన్ని పట్టుకొని వాదిస్తూ ఉండాలంటే వాళ్ళ జ్ఞానం ఎట్లా ఉందో అర్థం చేసుకోండి అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఇంటెలిజెన్స్ మేబీ పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ అనుకుంటాను నేను అట్లా పర్వర్టెడ్గా ఉండొచ్చేమో కానీ తేలిగ్గా మాత్రం తీసేయడానికి అవకాశం లేదు వాళ్ళు అంత తేలిక అయినటువంటి ఆర్గ్యుమెంట్ కనుక వినిపించుంటే ఆచార్యులంతటి వాళ్ళు దాన్ని టేకప్ చేసే ప్రశ్న లేదు మా బట్టం సరిపోతాం శంకరాచార్య స్వామి తీసుకొని దానిమీద మండుక్య కారికా భాష్యంలో మహా ఉద్ధృతంగా పడ్డారంటే ఆయనే కాదు ఈవన్ గౌడపదాచార్యులు కూడాను కాబట్టి అది చిన్నదే అయి విషయం చిన్నదే వాస్తవం చెప్పాలంటే దోషం శూన్యం లేనిది ఉన్నది అనేటువంటి మాట వినడానికి మీరు నవ్వుతున్నారు కానీ అదే వాస్తవము అని రెండు వేల ఐదు వందల సంవత్సరాలు నమ్మించారు సార్ వేదం పుట్టిన భూమిలో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి బ్రూషే సద్యోగం వాసదాత్మత శూన్య నూ తుక్తం ఉభయం వ్యాహతత్వత స్టార్ట్ అయింది మళ్ళీ ఒకసారి చెప్తున్నా బౌద్ధ మతాన్ని కూలంకషంగా మళ్ళీ వెరిఫై చేసుకునే అవకాశం లేకుండా అధ్యయనం చేయాలంటే చిన్న విషయం కాదు చాలా సంవత్సరాలు కావాలి ఒక గంట గంటన్నరలో దీన్ని సంపూర్ణంగా మీ బుద్ధికి ఎక్కిస్తాను కొన్ని సంవత్సరాలు చదివితే గానీ పట్టింది అది చాలా కఠోరమైన సాధనతో చేస్తే కానీ పట్టని విషయాన్ని ఒక గంట బావు గంటన్నరలో మీ తలకెక్కిస్తాను అర్థమైంది ఆ తరువాత ఎన్ని సంవత్సరాలు చదువుకొని మీ దగ్గరికి ఎవడొచ్చినా మీదే కాస్త పై ఉంటుంది మా అత్యష్ట దశ చప్పట్లు కొడితే లాభం లేదు బాగా అర్థమ చేసుకున్న వల్లే క్లియర్గా అర్థమవుతుంది సరేనా మీ స్వామీజీకి అర్థమైంది మీకు అర్థం అది ఇక్కడ స్టార్ట్ అయ్యాడు విద్యారాయణ స్వామి స్టార్ట్ అయ్యాడు వాళ్ళ మీద శూన్యం ఆసీత్ ఇది బ్రూషేదో శూన్యం ఆసీత్ ఎత్తుకోవడమే వాళ్ళ సిద్ధాంతం మీదకి వచ్చేసాడు డైరెక్ట్ అయ్యా ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి ఇదగ్రే సీత్ అని మేం చెప్తున్నాం నువ్వు చెప్పేది శూన్యం ఆసీత్ ఆసదేవ అదే శూన్యం ఆసీత్ శూన్యం ఆసీత్ ఇతి అని బురూష నువ్వు చెప్పేటప్పుడు నువ్వెందుకు ఇలా చెప్తున్నావో నేను అడగడం లేదు నాకు చిన్న సందేహం ఉంది దాన్ని నివృత్తి చేయి ఈ శూన్యం ఏదైతే నువ్వు చెబుతున్నావో ప్రతిపాదిస్తున్నావో సృష్టికి ముందు శూన్యం ఉన్నదని సద్యోగం వా సదాత్మతాం వా అటు ఇటు పెట్టుకోవాలి వాణి గడప మీద దీపం పెట్టినట్టు బయట వెళుతరే లోపల వెళుతరే కాబట్టి సద్యోగం వా వా అంటే ఆర్ లేక అర్థం అయ్యా నువ్వు చెప్పేది సద్యోగమా ఏది శూన్యం సదాత్మకమా ఇది దర్శన స్తోత్రం అసలు సదాత్మకం అసత్కల్పార్థగంబా సతే బౌద్ధుల్ని కట్ చేసినప్పుడు జస్ట్లీసన్ సద్యోగం వా సదాత్మతాం వా ఇదొక్కటి నాకు చెప్పమంటాడు ఇంకేం లేదు శూన్యం ఆసీత్ సృష్టి ప్రాక్ శూన్యం ఆసీత్ అని అంటున్నావు నువ్వు నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఆ శూన్యం అనేది తనంతటా తానుగానే ఉందా మరొక దాని మీద ఆధారపడి కానీ లేక సంబంధం పెట్టుకొని కానీ ఉందా ఉంటే ఆ సంబంధం ఏంటి దీనికి శూన్యమనే దానికి సంబంధం ఏంటి ఇది ఒక్కటి నాకు అర్థం కావాలి అంటాడు ఇప్పుడు మనం అదే సదే వాసి అనుకోండి సంబంధమే లేదు ఎందుకు సంబంధం లేదు సజాతీయం లేదు విజాతీయం లేదు స్వగత లేదు అద్వితీయం అద్వితీయానికి సంబంధం ఉండడానికి ఇంకోటి సజాతీయం ఉండాలి సజాతీయం ఉండేందుకు అవకాశం లేదు కనుక సంబంధం లేదు క్లియర్ మనకు కానీ ఇతని విషయంలో శూన్యం ఆసిత్ అన్నప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే మాకు కొంత సందేహం ఉంది బాబు శూన్యం అంటే మేము చదువుకున్నటువంటి వ్యాకరణం లేదా నిఘంటు శూన్యం అంటే లేనిది ఆ రెండు పదాలు ఇప్పుడు సత్ ఆసి శూన్యం ఆసిత్ రెండు పదాలు బట్ దే కన్వే ది సేమ్ మీనింగ్ ది మీనింగ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్ శూన్యం ఆసిత్ అది పాయింట్ అక్కడ అంటే శూన్యం అంటే లేనిది కదా ఆసీత్ అంటే ఉండినది ఫాస్ట్ ఆన్సలే ఆసీత్ ఉండెను అని భూతకాలం కాబట్టి శూన్యం ఆసీత్ అను అంటున్నావు ఆసీత్ ఎప్పుడు సృష్టి అది ఇప్పుడు మన సమస్య అక్కడ ఉంది ఈ సృష్టికి ముందు శూన్యము ఉండెను అని నువ్వు చెప్తున్నావు కాబట్టి ఉండెను అనేది ఉండెను అది సత్ అంటాను శూన్యం అనేది ఆసిత్ ఉండెను అది నువ్వు చెప్పేది కాబట్టి శూన్యం అనేది ఆసిత్ అనేది పరస్పర విరుద్ధంగా కనపడడం లేదా శూన్యం అంటే లేనిది శూన్యం అంటే లేనిది ఆసిత్ అంటే ఉన్నది ఉండినది పో కాబట్టి లేనిది ఉండినది అని చెప్పడం అనేటువంటిది ఎట్లా కాబట్టి లేనిది అనేది ఉంటుంది లేనిదనేది ఉంటుంది ఒకవేళ ఉంటే ఎలా ఉంది అంటే మీకు నేను ఈ శ్లోకం చెబుతున్నా బౌద్ధ గ్రంథాలన్నీ నా తలలో తిరుగుతున్నాయి దాని మీద పూర్వపక్షాలు సిద్ధాంతాలు మీకు ఎంత అవసరం అంత చెబుతా అర్థమవుతుందే ఒకవేళ ఉన్నదనుకోండి సంబంధం ఉంటే ఏ విధమైనటువంటి సంబంధం ఉన్నది ఏ విధమైన సంబంధం అన్నా ఉండని అది రెండు రకాలుగా కనపడుతూ ఉంది ఉన్నదానితో ఉన్న సంబంధం ఉన్నదానితో బాగా అర్థం చేసుకోండి ఉన్నదానితో సంబంధమా లేక అదే ఉందే సంబంధం కూడా లేకుండా ఈ రెండవ దాన్ని ఎందుకు అంగీకరించడు అదే ఉంది సంబంధం లేకుండా మళ్ళీ అదే ఆసితైపోతుంది బాగా వినండి ఏం కన్ఫ్యూజన్ ఉండదు మీకు బాగా ఆనందంగా అంటారు సరేనా ఇది బోధనా విధి చెప్పే పద్ధతిలో ఉంటుంది విషయం చేకపోతే సంబంధం అంటున్నాం ఉన్నదానితోనా లేని దానితోన సంబంధం ప్రశ్న ఇప్పుడు ఏం లేదా బాబు పుస్తకం ఉంది లేదు కళ్ళజోడు ఉంది ఈ కళ్ళజోడు టేబుల్ మీద ఉంది అన్నాం అనుకోండి ఇది సంబంధం టేబుల్ అనేది ఉందా కళ్ళజోడు ఉందే అది సంబంధం ఉన్నదానికి ఉన్నదానితో ఉండే సంబంధం సత్సంబంధం చూసారా పదం సత్ సంబంధం మనం అంటాం సత్సంబంధాలు లేవండి మా మధ్యలో నా నన్ను ఎప్పుడూ ఉండవు ఎందుకని సంబంధమే సత్యం కాదు సత్తుతో పెట్టుకో సంబంధం అది సత్సంబంధం అర్థమవుతుంది కాబట్టి సత్ ఏదైతే ఉందో దానితో సంబంధం ఇది తమాష చూడండి ఇప్పుడు మనకు వ్యావహారికంగా చూసినప్పుడు టేబుల్ సత్యం ఉంది ఉందా లేదా సత్ ఎది అస్తి అట్లా రావాలి ఇది ఉంది అట్లాగే కళ్ళదోడు కూడా ఉంది ఆ ఉన్నటువంటి టేబుల్ మీద ఉన్న కళ్ళదోడు ఉంది ఇది ఆధార ఆధేయ సంబంధం పో శూన్యం అంటున్నావే నువ్వు నేను కళ్ళదోడు ఉంది అంటున్నా కళ్ళతోడుకు ఆధార సంబంధం ఉంది మీ శూన్యానికి ఏ విధమైన సంబంధం ఉంది ఫస్ట్ పాయింట్ సంబంధం లేదు అదే ఉండింది దొరికేది అదే ఉండిందే సార్ అదే ఉండిందే కాబట్టి అది ఉంది కదా అదే ఉండింది కదా దానికి ఇదేంత సంబంధం లేదు ఆ సత్తు పాయింట్ అదే గనక ఉంటే అది ఉంది కదా అది ఉండేటప్పుడు శూన్యం ఏంటి మళ్ళీ అది కూడా లేకుండా పోతే శూన్యం అన్ని ప్రాబ్లం అది ఎప్పుడైతే ఉందో మళ్ళీ శూన్యం అని అనడానికి నువ్వు అవకాశం లేదు ఇంకేంటో చెప్పు నీ వ్యవహారం ఒకవేళ అది కనుక సంబంధం ఉంది అని గనక నువ్వైతే శూన్యానికి సంబంధం ఉందంటే మరొక వస్తువు కావాలా దేనితో సంబంధం అనేది అది విషయం ఇంకేం లేదు మరొక వస్తువు ఉందా ఉందని కనుక అన్నావా శూన్యం ఇక ఎందుకంటే అది ఇప్పుడు నేను మీకు తెలిసిన ఆర్గ్యుమెంట్ మళ్ళీ చెప్పడంలే శూన్యాన్ని ప్రతిపాదించేది ఎవరు నువ్వు కదా నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉండేటప్పుడు శూన్యం అంత అంతవరకు బాడ అయ్యే మీకు తెలుసు ఇంకా కొద్ది లోతుకి వెళ్తున్నావు మీకు తెలిసింది వదిలిపెట్టి తెలియని దానికోసం పరిగెత్తున్నాం ఇంకా అంత ఇంకే కాబట్టి అయ్యా మా కావాల్సింది శూన్యం అంటావా శూన్యము ఉంది శూన్యం ఆసీత్ ఎప్పుడైతే ఆసీత్ అని అన్నావో ఉండెను ఉండెను అనేది ఉన్నదానికి సంబంధించినటువంటి క్రియాపదం ఘట అస్తి పటహ అస్తి ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఉండెను అనేది ఘట సన్ కుండ ఉంది అర్థం కల మొన్న చెప్పేందుకు ఘటహ అస్తి పటహ అస్తి ఘటహ సన్ పటహ సన్ ఘటం మారుతూ ఉండొచ్చు పటం మారుతూ ఉండొచ్చు ఉంది అనేది ఎప్పుడూ ఉంది అహమస్మి త్వమస్ తస్థి చూసారా కాబట్టి అస్థి అనేది ఎప్పుడూ ఉంది కాబట్టి ఆ విధంగా శూన్యం అనేటువంటిది ఎప్పుడూ ఉందా ఎందుకని దీనికి పూర్వమీ ఉందని చెప్తున్నావు కనుక కనుక శూన్యం ఉంది అని నువ్వు చెప్పేటువంటిది యథార్థం అని కనుక మేము నమ్మేటట్లయితే నువ్వు ఒకటే ఒక విషయం మాకు చెప్పాలి శూన్యం ఉంది కదా ఉంది ఉంది అనేదాన్ని ఏమంటారు శూన్యం అంటారా ఏమంటారు సత్ కాబట్టి అప్పుడు అది సత్ అవుతుంది ఉండింది అప్పుడు నువ్వేం చెప్పాలి శూన్యం శూన్యం సార్ శూన్యం శూన్యం అనాల శూన్యం ఆశీ ఆ సీత అనేది ఉన్నదానికి సంబంధించినటువంటి పదం అది ఉండెను అని ఎప్పుడైతే అంటున్నావో ఆ సీతని శూన్యము ఉండెను గనక అప్పుడు శూన్యమనే పదానికి అర్థమేంటి ఉన్నది సత్త అవుతుంది శూన్యమంటే లేనిది శూన్యము ఉండెను శూన్యము ఒక పదము ఉండెను ఒక పదము సార్ శూన్యము ఉండేను శూన్యం ఆసీత్ ఆసీత్ అనేది ఓ పదం శూన్యం అనేది ఓ పదం ఆసీత్ అనేది ఉన్నదానికి సంబంధించిన విషయం శూన్యం అంటే లేనిది ఇప్పుడు ఆసీత్ ఎప్పుడైతే ఉండెను అని అన్నావో అది సత్కు సంబంధించింది సత్ అంటాం మేము నువ్వు కాదంటావు దాన్ని ఏ గ్రమారి అన్నా తీసుకోనరా కాదంటాడేమో మరి ఆసీత్ అనేది ఉన్నది అన్నప్పుడు శూన్యము అంటే లేనిది అన్నప్పుడు ఇంతవరకు శూన్యము ఉండెను అని నువ్వు చెప్పినప్పుడు ఆ ఉన్నది ఏదో అది అస్తి శూన్యం ఏది దానికి అర్థం ఏమిటి సార్ వాట్ డస్ ఇట్ మీన్ ప్లీజ్ టెల్ మీ ఓ బుధిస్ట్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఇట్ ఈస్ ది ఫస్ట్ లేదులేండి ఉండేను అయితే సత్యమా శూన్యం సత్యమా సత్యమేనంటావా ఇంకా శూన్యం ఎట్లా అవుతుంది సత్యం అని కనుక అంగీకరించావా శూన్యం అనే ప్రసక్తి లేదు ఎందుకని సత్తు యొక్క అభావమే శూన్యం టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ బౌద్ధమతం మీద సత్తు యొక్క అభావం భావం అంటే ఉండేది అభావం అంటే లేనిది సత్తు ఉండేది ఎదు అతి సత్తు కాబట్టి సత్తు యొక్క అభావం అసత్ అదే శూన్యం లేనిది శూన్యం సత్తు యొక్క అభావం శూన్యం ఇది ఉన్నదంటావా ఏది లేనిది లేనిది ఉన్నది ఎలా అవుతుంది ఈజ్ డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు ఇంతగా మనం ఏంటి ఇక్కడ శూన్యం అని పదం వాడాడు గనక శూన్యం ఆ ఆ శూన్యం అంటే ఏదో వాటి దగ్గర ఉండాలి దానికి డెఫినేషన్ దట్ ఫెలో ఈస్ నాట్ గివింగ్ డెలిబిరేట్లీ అందుకని మెథడ్ ఆఫ్ ఫెలిసిటేషన్ పోతున్నాం వాడి దగ్గర నుంచి ఎందుకని శూన్యం అని ఎప్పుడైతే నువ్వు అన్నావో పదాన్ని ఉపయోగించావు గనక పదము యొక్క అర్థం తెలియకుండా పదాన్ని ఉపయోగిస్తే వాడు పిచ్చోడనై ఉండాలి తాగుబోతానై ఉండాలి కానీ నీలాంటి విద్వాంసుడు పదాన్ని ఉపయోగించాడంటే పద ప్రయోగం చేసినప్పుడు ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించావో దాని యొక్క అర్ధ భావాలు నీకు సంపూర్ణంగా తెలిసి ఉండాలి కాబట్టి చెప్పు రెండు ఉంటేనే వాటి మధ్య సంబంధం కాబట్టి నీ శూన్యానికి మరొక దానితో సంబంధం అనేది కుదరదు ఎందుకని శూన్యం అన్నప్పుడు ఏది లేదు గనక అది ఒకటి ఫస్ట్ పాయింట్ లేదండి ఒకటి ఉంది ఒకటి లేదంటావా ఉన్నదానితో లేని దానికి సంబంధం క్యాబాత టేబుల్ ఉంది కళ్ళజోడు ఉంది సంబంధం ఉంది టేబుల్ ఉంది గలైబలయ ఉంది ఆ గలైబలయకి టేబుల్తో సంబంధం ఏంటి అన్నప్పుడు ఆ గలైబలయ అంటో ముందు ఆ గలవ తెలిసి రావాలి మనకు దాని అర్థమేంటో తెలియాల కాబట్టి ఉన్నదానికి ఉన్నదానితో సంబంధం అంటే అర్థం చేసుకోగలం గానీ ఉన్నదానికి లేని దానితో సంబంధం అర్థం కాదు శూన్యం ఆసీత్ చూడ ఒకటే ఓన్లీ వన్ సెంటెన్స్ శూన్యం ఆసీత్ శూన్యం ఉండెను అని ఎప్పుడైతే నువ్వు చెప్తున్నావో ఉండెను అనేది ఉన్నది మేము కూడా అంగీకరిస్తున్నాం ఏదో నువ్వేమన్నా చెప్పుకో అది శూన్యం అన్న వంట అంటే శూన్యం అంటే లేనిది కాబట్టి ఉన్నదానితో లేనిది సంబంధాన్ని ఎట్లా పెట్టుకుంటుంది చెప్ప నథింగ్నెస్ శూన్యత్వం శూన్యం ఏదైతే ఉందో అది వీడికి నిర్ధారణ ఉంది ఏదో వాడి మనసులో ఉంది అది అర్థమైతే కానీ దాన్ని మనం రిఫ్యూట్ చేయలేము యూ ప్రెడికేట్ సంథింగ్ అబౌట్ నథింగ్ గ్రామర్ <laughs> <Grammar. laughs> predicate. ప్రెడికేట్ సంథింగ్ అబౌట్ నథింగ్ nothing. నథింగ్ శూన్యం ఏదైతే ఉందో అదేదో నువ్వు నిర్ధారణ చేస్తున్నావు వాట్ ఈజ్ యువర్ ప్రెడికేషన్ సార్ ఈజ్ మై క్వశ్చన్ చెప్పండి ఆ నిర్ధారణ ఏంటో చెప్పు వాట్ ఈస్ యువర్ ప్రెడికేషన్ శూన్యం అనేటువంటి దానికి ఏం చెబుతావో చెప్పు ఘటహ సన్ ఘటహ అస్తి అస్థి అనేది ఉంది పటహాసన్ వస్త్రం అనేది ఉంది ఘటం లేకపోయినా వస్త్రం లేకపోయినా అస్థి అనేది సదా అస్తి శూన్యం అట్లా చెప్పడానికి అవకాశం ఉందా ఉన్నవాటికి సంబంధించి ఉంది సత్ అవి లేనప్పుడు తానుగా ఉంది అది నాటక దీపం నాటక దీపం అన్నిటి ప్రకాశింపజేస్తూ ఉంది వేదిక మీద అందరూ డాన్స్ చేస్తున్నారు అందరినీ చూపిస్తూ ఉంది మనకు ఎవ్వరూ లేకుండా పోయారు అనుకోండి వేదిక మీద అయిపోయింది డ్రామా కానీ లైట్స్ అట్లాగే ఉంటాయనుకోండి ఆ నాటక దీపం వెలుగుతూనే ఉంది టార్చ్ లైట్ అది దాని మీద వేస్తే అది బాక్స్ అని తెలిసింది సౌండ్ బాక్స్ అని ఇట్లా వేస్తే స్వామి అని తెలిసింది అట్లా వేస్తే ఆచార్యుల తెలిసింది ఆకాశానికి వేస్తే ఏం తెలియదు అంత మాత్రం చేత అది వెలగకుండా లేదు వెలుగుతూ ఉంది దాని చేత వెలిగింపబడడానికి ఆబ్జెక్ట్ లేదు ఆకాశంలో శూన్యాలు ఇప్పుడు చెప్పు ఈ కోణంలో నుంచి ఆలోచించి నువ్వు చెప్పు కాబట్టి ఏదైతే నువ్వు మేము సత్త అంటున్నామో అది ఎప్పుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది వస్తువుంటే వస్తువును ప్రకాశంపజేస్తుంది జాగ్రత్త అవస్థ ఉంటే జాగ్రత్త అవస్థను ప్రకాశంపజేస్తుంది స్వప్నా వస్తుంటే స్వప్నావను ప్రకాశంపజేస్తుంది ఏది లేకపోతే ఆ ఏమీ లేదని దాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది అవి ఉంటే వాటిని ప్రకాశింపజేస్తుంది అవి ఏవి లేనప్పుడు తనకు తానుగా స్వప్రకాశంగా ఉంటది. ఎందుకని స్వత సిద్ధం ఇట్ ఇస్ సెల్ఫ్ ఎవిడెంట్ ఇట్స్ నాట్ ఎవిడెంట్ ఎనీథింగ్ ఎల్స్ సెల్ఫ్ ఎవిడెంట్ దేట్ ఇస్ సెల్ఫ్ హ్యూమనస్ సెల్ఫ్ ఎఫల్జెంట్ అట్లా శూన్యమనేటువంటి దాన్ని కూడాను మేమిప్పుడు చెప్తున్నాం అది లేకపోతే సప్తగా ఉంటుంది అంతే నీ సంబంధం ఏంటి చెప్పు ఇది సత్సంబంధం సత్తుండాలా సంబంధం కలిగి ఉండాలా రెండవది ఒకటి ఉంది శాస్త్రంలో ఇది బౌద్ధం మీద పోయినప్పుడు ఇవన్నీ వస్తాయి నాకు పెళ్ళొప్పుకుతా ఉన్నాయి టైం ఫ్యాక్టరు అవసరం సమవాయు సంబంధం అని ఒకటి సత్సంబంధం ఇది సమవాయు సంబంధం ఉదాహరణకి పాలు తెల్లగా ఉన్నవి గుణం పాలు తెల్లగా ఉన్నవి మందారము ఇక్కడ టేబుల్ మీద కళ్ళదోడు ఉంది అవసరమైతే కళ్ళదోడు దూరంగా తీసి పెట్టగలను పాలు తెల్లగా ఉన్నాయి తెల్లదోడని తీసి పెడతావా దూరంగా మందారం ఎర్రగా ఉంది ఆ ఎరుపు రంగం తీసి దూరంగా పెడతావా లే దట్ ఈస్ ఇన్హెరెంట్ దేర్ ఇట్ ఈస్ సమవాయ సంబంధం పోని అట్లాగేమంటే సమవాయ సంబంధం ఉందా పాలల్లో తెలుపులాగా శ్వేతవరణంలాగా మందారంలో ఎరుపులాగా నీ శూన్యములో సమవాయి సంబంధం ఏమన్నా ఉందే పోనీ అదన్నా చెప్పు లే ఎందుకనే తెలుసా సమవాయు సంబంధం ఉంటే గుణం ఉంది గుణం ఉంటే శూన్యం లేదు మళ్ళీ చూడండి ఎన్ని కోణాల్లో పోవాల్సి వస్తుందో శూన్యవాది మీదకి దాడి కాబట్టి ఇంతకీ ఏమిటి విషయం చెప్పు ఈ శూన్యము తనంతటి తాను ఉందే అది సదాత్మతాం సదాత్మతాం తనకు తానుగా ఉందే సద్గం వా యోగం కలిసి ఉందా ఇంకో దాంతో సంబంధాన్ని కలిసి ఉందా కాబట్టి శూన్యం అని ఏదైతే అంటున్నావో ఇది ఇంకొక దాన్ని కనుక ఆశ్రయించుకొని ఉంటే దేనిని ఆశ్రయించుకొని ఉంది అది అడ నాయన ఎందుకని శూన్యం ఆసిత్ కదా ఆ ఆసిత్ అనేది ఉనికి ఉంది ఆసిత్ ఆ రెండు పదాలే శూన్యం ఆసిత్ ఆసిత్ ఉనికి ఆ ఉనికికి ఈ శూన్యం ఎట్లా ఆశ్రయించుకొని ఉంది దాన్ని శూన్యానికి ఉనికికి ఆశ్రయం ఎట్లా అర్థమవుతుందే ఉండేటువంటి ఉనికికి ఆశ్రయమైనటువంటి ఈ శూన్యానికి సంబంధం ఎట్లా కుదరదు శూన్యానికి ఉనికికి సంబంధం పొసగదు శూన్యం అంటే లేనిది ఉనికి అంటే ఉండేది ఎగ్జిస్టెన్స్ దీనికి దానికి సంబంధం కుదరదు అప్పుడేం చేయాలి చూడండి ఈ శూన్యం ఏదైతే ఉందో ఉనికి ఏదైతే ఉందో ఈ ఉనికి శూన్యం యొక్క ఆకారాన్ని పొందాలి అప్పుడు రెండో ఊటైపోతాయి కదా అప్పుడు ఉనికి లేదు అప్పుడు ఉనికి లేదు ఎందుకని ఉనికి కూడా శూన్యం అయిపోయింది అప్పుడు శూన్యం శూన్యం ఈ ద సెంటెన్స్ నాట్ టు శూన్యం ఆసిత్ చెప్పు సార్ నేను తర్వాత శ్లోకానికి పోతున్నా చెప్పండి ఏంటి ఇప్పుడు శూన్యం ఆసిద్ ఇది బృషే శూన్యమే ఉండెను అని గనక చెప్పేటట్లయితే సద్యోగం వా ఆర్ సదాత్మకం వా సదాత్మకం ఆరు సదాత్మకం కాబట్టి అది ఇంకొక దాంతో సంబంధించి ఉందా నీ శూన్యం లేక శూన్యం తనంతటి తాను ఉందా శూన్యస్య ముడైన్ నతు తద్క్తం ఉభయం వ్యాహ తత్వత శూన్య అది ఈ శూన్యం నువ్వేదైతే చెప్తూ ఉన్నావో ఇవి ఉభయం ఏది శూన్యస్య యినా ఉభయం తద్క్తం నతు అది అడు ఒకటి ఆ రెండు కూడా ఏవైతే ఉన్నాయో ఏది ఒక దానితో సంబంధం కలిగి ఉందా సద్యోగం వా సదాత్మతం వా అని ఈ రెండు కూడా ఈ ఉభయం తత్ ఉభయం శూన్యశన్యం విషయములో తత్ ఉభయం న శూన్య తు తూన్య బా చూసుకోండి అది అన్వయము కరెక్ట్ ఉండాలి శూన్య ఈ శూన్యానికి తత్ ఉభయం అక్కడి నుంచి తద్క్తం ఉంది కదా తత్ ఉభయం ఈ రెండు కూడాను ఏంటి ఆ రెండు సద్యోగం సదాత్మతం ఈ రెండు కూడాను శూన్య ఈ శూన్యం విషయములో యుక్తం నా అంతే ఆ రెండు కూడాను సరైనవి కావు సరిపోవు అది యుక్తం కాదు ఎందుకని ఎందుకని యుక్తం కాదు లాస్ట్ లైన్ వ్యాహతత్వత విరోధత్వాత్ పరస్పరం విరోధత్వాత్ వ్యాఘాత ఇది వ్యాఘాత ప్రాప్తం పో ఆ రెంట్ పరస్పర విరోధంగా ఉందా లేదా చూడు బాగా కాబట్టి అది మరొక దానితో సంబంధం పెట్టుకోవడానికి ఇది ఉన్నది కాదు ఎందుకంటే ఇది శూన్యం గనక పోనీ తనంతరు తానే ఉన్నదా అని చెప్పడానికి ఉపయోగం లేదు సదాత్మతామనడానికి ఎందుకని సత్తు కాదు గనక ఎందుకని లేనిదే గనక దీనికి ఒక దృష్టాంతంగా తర్వాత శ్లోకం నుక్తస్తమసా సూర్య నాపి తమో సూన్యో విరోధి కాబట్టి శూన్యమంటే శూన్యం ఆసీత్ ఇదిగో చూడండి ఇప్పుడు వాళ్ళ దసీ సద్వైతం అంటే ఎట్లా ఉందో ఒక్క వాక్యం శూన్యం ఆసిత్ అది కదా వాళ్ళ వ్యవహారం సార్ ఈ రెండు ఎట్లాంటి అంటే ఆ రెండు పదాలకే నువ్వు చెప్పే రెండు పదాలతో ఒక వాక్యం శూన్యం ఆశీత్ లేనిది ఉండను ఇక్కడ మాకు అర్థమే కావడం లేదు లేనిది ఉండేది లేదు లేనిది కాదు ఉన్నదానికి లేని సంబంధం ఏంటి అక్కవే ఒకవేళ ఏమైనా సంబంధం ఉంటే సంబంధం అదేమైనా సత్సంబంధమా సమవాయ సంబంధమా లేకపోతే తనంతటా తాను ఉందే అని మనము పూర్వపక్షం తీసుకువచ్చాం ఇప్పుడు మనము కంక్లూడ్ చేస్తున్నాం ఏమనంటే బాబు అట్లా ఉండడానికి అవకాశం లేదు నీ వాక్యం అయితే సరిగా ఉంది శూన్యమాసీతని కానీ అది సరిగా ఉండడానికి అవకాశం లేదని మేము అనుకుంటున్నాం ఎందుకనంటే ఎక్కడైతే వెలుగుంటుందోమస్తాడు నేను చెప్తాను శ్లోకార్థం చెప్తా మీరు అర్థం చేస్తా వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి కూడా ఉందని అర్థమా చీకటి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెలుగుందని అర్థమా చీకటి వెలుగుల ప్రపంచంలో వెలుగు నీడలు వెలుగు నీడలు కదులుతున్న నేటి ప్రప ఈ వాక్యం అంటే దాని అర్థం వెలుగు నీడ కలిసి పనివేసుకొని పోతున్నాయి ఆయన కాదు వెలుగుండే చోట నీడలేదు నీడుండే చోట వెలుగులేదు అంధకారం ఉండే చోట వెలుగులేదు వెలుగుండే చోట చీకటి లేదు అనేది భావన అంతే కదా చీకటి ఉంది ఇంకేముంది సూర్యుడు ఉన్నాడు స్వామీజీ చీకటి ఉంది సూర్యుడు ఉన్నాడా చెప్పు సూర్యుడు ఉన్నాడు చీకటి ఉంది అరే ఏకే బాధ రెండోటే కదా సూర్యుడు ఉన్నాడు చీకటి ఉంది అంటావా ఎక్కడ సూర్యుడు ఉన్నాడో అక్కడ లేనిదనే చీకటి ఎక్కడ చీకటి ఉందో అక్కడ ఏది లేదో అదే వెలుగో చీకటి ఉంటే వెలుగు ఉండడానికి అవకాశం లేదు వెలుగుంటే చీకటి ఉండ దాని అర్థం ఏంటి ఉన్నది అంటే లేదనేది ఉండడానికి అవకాశం లేదు లేదంటే ఉన్నది అవకాశం లేదు ఆసీత్ అన్నవా శూన్యం లేదు శూన్యం అన్నవా ఆసీతి లేదు శూన్యం ఆశీతేటాయా బాబు సత్సనం అర్థం ఏం చేయమంటారు అమ్మ చూడండి తమసా సూర్య తమసా సూర్య యుక్త నా సూర్య ఆదిత్య సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఆయన తమసా చీకటితో యుక్త కలిసి ఉండడం నా లేదు వాళ్ళిద్దరు కలిసి సంసారం చేసే ప్రశ్నే లేదు ఎవరు ఆదిత్యుడు అంధకారవతి అర్థమవుతుంది తిమిరవతి వీళ్ళిద్దరు కలిసి ఒక చోట కాపురం చేసేందుకు అవకాశమే లేదు సార్ ఎందుకని భర్త ఉండే భార్య ఉండదు భార్య ఉండే భర్తుడు ఏం కాపురం ఇది సన్యాసి కాపురం కాకపోతే కాబట్టి సూర్య తమసాయుక్త నా సూర్యుడు చీకటితో కలిసి ఉండడం అనేటువంటిది లేదు అది ఫస్ట్ లైన్ నాపి చాసో తమోమయ అసౌ నా అపి చా అసౌ తమోమయ్య సంధి కాబట్టి అసౌఈ మీకు అన్ని చెప్పు ఆయన గుర్తుపెట్టుకోవాలి అసౌ భావన అభిద పావని మత అసౌ భావన ఈ భావన ఈ అద్వైత భావన సో అసౌ ఇతడు ఎవరు ఈ సూర్యుడు సూర్యుడు చీకటితో కలిసి ఉండడు ఈ సూర్యుడు అసౌ తమోమయ అపి నా అయా ఆయన చీకటితో కలిసి ఉండకపోవచ్చు ఆయనే చీకటేమో ఇది అట్లుంది అంటారా అసౌ తమోమయ ఆయనే చీకటి రూపుడు అనేది అపి అది కూడా నా కాదు నాపి అపి నా అపి అసౌ తమోమయ ఆ సూర్యుడు చీకటి రూపుడు అనేది కూడా కుదరదు కాబట్టి చీకటితో సంబంధము లేదు తాను చీకటి రూపుడు కాడు అలాగే స శూన్యోహో సత్ సదేవ ఆసీ నేను చెప్పేది నువ్వు చెప్పేది శూన్యం శూన్యోహో సత్ శూన్యోహో ఉభయోహో ఈ సత్ ఆ శూన్యం అనే రెండు ఏవైతే ఉన్నాయో వాటికి విరోధిత్వాత్ ఆ రెంటికి పరస్పర విరోధం గనక శూన్యం ఉండే చోట ఇంకోటి లేదు ఉండదన్నది లాంటి అవకాశం లేదు శూన్యం అంటే లేనిది లేనిది అనేది ఉంటే ఉన్నది అనేది లేదు ఉన్నది అనేది ఉన్న చోట శూన్యం అనేది రాదు సూన్యోహో ఉభయోహో విరోధిత్వాత్ అది వ్యాహతత్వత ఇంత ముందు శ్లోకాన్ని చూసింది విరోధిత్వాత్ శూన్యం ఆసీత్ కథం పో ఆ రెంటికి విరోధం గనక శూన్యం ఆసీత్ నువ్వు చెప్తున్నావే శూన్యం లేనిది ఆసీత్ ఉండినది అని కథం ఎట్లయ్యా బాబు వద ప్లీజ్ టెల్ మీ నాకైతే అర్థం కావడం లేదు కాని ఓ బుద్ధిస్ట్ ప్లీజ్ టెల్ మీ వాదా చెప్పు నాయన సరే ఎంత బ్యూటిఫుల్ కాబట్టి శూన్యం ఆసీత్ అనగో అనడానికి అవకాశం లేదు శూన్యమంటే లేనిది ఆసీత్ అంటే ఉన్నది ఉనికి ఉనికిని చెబుతూ అది లేదు అనడం అవకాశం లేదు గనక నీ వాక్యంలో శూన్యం ఆసీత్ అనేటువంటి వాక్యంలోనే దోషం ఉంది శూన్యం శూన్యం అను మాకేం బాధ లేదు శూన్యం ఆశీతి అనేది మాత్రం కోదరదు ఎందుకని ఇది శూన్యవాదానికే భంగం ఇట్లాగే ఉంది అనిపెట్టిన ఆర్గ్యుమెంట్ నువ్వు ఏ శూన్యవాదాన్ని అయితే ప్రతిపాదిస్తున్నావో సరేనా పునాది భవనం అయిపోతా జాగ్రత్త ఎందుకని నీ శూన్యం నిలవదు ఒకవేళ శూన్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఇదిగో నువ్వు చెప్తున్నావే శూన్యమాసితని దాన్ని నేను ఈ విధంగా కండెమ్ చేశాను గనక ఇలా ఖండించాను గనక ఇంకొక విధంగా అది సత్యమైతే దాన్ని ఎలా నిరూపించుకోవాలోనో నువ్వు ఆలోచించుకో అంతేగాని శూన్యమాసి పదం మాత్రం వాడబాకు ఆ వాక్యాన్ని మాత్రం వాక్య పద మాత్రం చేయద్దు కారణం ఏంటి నువ్వు శూన్యవాదమే ఎగిరిపోతుంది ఈ విధంగా కాబట్టి శూన్యం ఫస్ట్ పాయింట్ ఉన్నది కాదు క్లియర్గా పెట్టుకోండి మైండ్లో శూన్యం అనేది ఉన్నది కాదు నేనైనా సెకండ్ పాయింట్ శూన్యం అనేది ఉన్నదానితో సంబంధము కలిగి ఉన్నది కాదు అది శూన్యం అంటే ఉన్నది కాదు ఉన్నదానితో సంబంధం కలిగి ఉన్నది కాదు ఇది కాబట్టి ఇది ఎట్లా ఉందంటే సూర్య అంధకారా ఈ రెండింటి యొక్క సంబంధం ఉందో తమస్సుకి తమో భాస్కరుడికి సమస్యను నివారించేటువంటి భాస్కరుడికి ఉండేటువంటి సంబంధం ఎట్లాంటిదో అట్లాంటి సంబంధంగా కనపడతా ఉంది కాబట్టి ఇది లేనేలేదు లేని దానికి ఎంత తెచ్చావయ్యా బాబు అసలు ఏం ఏముంది అక్కడ చెప్పు ఇప్పుడు ఆసీత లేదు ఆశీత ఉందంటే మళ్ళీ నువ్వు మేము ఒకటే సేమ్ స్కూల్ శూన్యం అంటావా నిలబెట్టుకోలేవు ఇప్పుడు ఎందుకంటే ఆశీతి అనేటువంటి పదం తీసుకొచ్చావు కాబట్టి శూన్యం ఉన్నదో లేదో చెప్పాలి నువ్వు కాబట్టి శూన్యం అంటే లేనిది కనుక లేదు అని ఎలా చెప్పాలో నీకు తెలియడం లేదు కనుక ఆశీతి అనేది తీసుకొచ్చావు ఇప్పుడు దాంతో ఇంకా కన్ఫ్యూజన్ అయిపోయింది నీది ఇంతకీ నీ వాదం ఎక్కడుంది నేను మీకు ఎప్పుడో చెప్పుంటాను యజ్ఞాల్లో ఇక్కడ కాదు కానీ మాండోక్యం ఇవన్నీ చెప్పేటప్పుడు ఉపనిషత్తులు నేను ఒక శ్లోకాన్ని కోట్ చేసేవండి అసలు యాక్చువల్గా శంకరాచార్య స్వామి ఎక్కడదో జ్ఞాపకం లేదు ఎక్కడో చూచాను ఆచార్యుల వారి ఉటంకించింది ఒకడు ఒకడు పిలిచి అంటాడు అబ్బాయ్ ఇది శూన్యవాదం వచ్చేటప్పుడు చెప్పేవాడిని నేను ఇది అబ్బాయి బయట ఎవరో పోతున్నాడు చూడు అన్నాడు బయట ఎవడ పోతున్నది నీకు తెలుసు వీడు చూశాడు కాబట్టి స్పెసిఫిక్గా అర్థం కావడం లేదు పోయినట్టుగా ఉంది ఆ పోయేవాడు ఎవడా ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశమా ఇంకోట టీఆర్ఎస్ ఆ కమ్యూనిస్టా అది తెలియలే అంతే కాబట్టి ఎట్లా తెలుసు అంటే వాడు ఏదో మొత్తానికి జెండా పట్టుకొని పోతున్నాడు బై ఎలక్షన్ కనుక ఆ జెండా ఏ జెండా తెలియలేదు గుడ్డ ముందుకెళ్ళిపోయింది కర్ర కనపడుతుంది వీళ్ళప్పుడు వాడు వెళ్ళాడు వాడు ఎవరో తెలుసుకొని రమ్మని వీడు పంపించాడు అది వాడు వచ్చాడు మళ్ళీ ఐ ది బ్యూటీ శ్లోకం అంటే బౌద్ధమతం అంత జటిలమైన లాజిక్ వాడు ఉపయోగిస్తే సిద్ధాంతం ఎట్లా తెలుసు వాడి మీద వాడు వచ్చి లోపలికి యశ వంధ్యాతి ఫస్ట్ లైన్ వినండి చెప్తా యశ వంధ్యాతి మృగతృష్ణాబి కపుష్పకృతరంగతానికి ఆన్సర్ ఇది శూన్యవాదానికి వండర్ఫుల్స్ ఒక అమేజింగ్ ఏంటో తెలుసా ఎవడన్నా పోతున్నాడు అంటే వాడు చూసేసి వచ్చి అడిగినోడెవడు చూసి వచ్చినోడెవడు చెప్పినోడెవరు విన్నోడెవరు తర్వాత చెప్తాను నేను వాడు చూసి వచ్చి అంటున్నాడు వంధ్యాపుత్ర ఏషహా వాడు ఎవడు నువ్వెవైతే అడిగావో అంటే వీడు చూశాడు అని వాడు చెప్తున్నాడు ఇప్పుడు ఏషహా అదిగో వాడు వంధ్యాపుత్ర హయా సంతానం లేని ఆమె కొడుకుపోతున్నాడు వంధ్యా పుత్ర ఎవరికైతే బిడ్డలు లేరో ఆ స్త్రీని వంధ్య అంటారు సంస్కృతంలో సరే వంద్యాపుత్ర అదే గొడ్రాల బిడ్డ అంటాము చూసారా గొడ్రాలంటే సంతానం లేని స్త్రీ ఆ బిడ్డ వాడు ఎవడ పోతున్నదంటే ఏష వంధ్యాపుత్ర సార్ గొడ్రాల బిడ్డ పోతున్నాడు సార్ వేరే మనసు వంత్యాపుత్ర పుత్ర హయాతి. బురద వీడు మళ్ళీ అంటే వా ఇంట్రాగేషన్ ఎక్కడి నుంచి పోతున్నాడు వాడు స్నానం చేసిపోతున్నాడు ఎక్కడ స్నానం చేసిపోతున్నాడు అంటే అక్కడ నదో లేకపోతే లేక ఒక సరస్సు చెరువో బావో ఏదో ఉంది తొట్టె ఎక్కడ చేశాడనేది ఏ ఉద్దేశం వాడు మృగతృష్ణాంభ సిత ఎండమావిలో స్నానం చేసి మృగతృష్ణ ఆ మృగతృష్ణ జలాల్లో అది మృగతృష్ణ జలాల్లో ఎండమావుల్లో ఉండే జలాల్లో మృగతృష్ణ అంబసి స్నాత ఎండమావిలో ఉండేటువంటి నీళ్ళల్లో జలాల్లో స్నానం చేసిపోతా ఉండాడు ఎట్లా ఉండాడు కపుష్పకృతేఖర వాడు ఎండమావిలో ఉండే జలాల్లో స్నానం చేయడమే కాకుండా మంచి పుష్పాలంకారం చేసుకొని ఒక పువ్వు కూడా చేతబట్టుకొని పోతున్నాడు ఏం పుష్పాలు అవి మల్లెపూలా గులాబీల చామంతుల ఏంటవి ఖ ఆకాశం ఖ పుష్ప గగన కుసుమం ఆకాశంలో పూసే పూలు అంటే ఏంటి మేఘాలు ఒకసారి మేఘాలు ఎలా ఉంటే మనకు పువ్వుల కనపడతాయి అది గగన కుసుమం అంటే లేదే కదా ఉందే కపుష్పకృతేఖర అంతా ఆయన ఆ పుష్పాలతో సింగారించుకొని పోతున్నాడని చూడు ఎంత పటాటోపం ఎంత ఆటోపం ఇంత ఆటోపంగా ఎక్కడికి పోతున్నాడని ఏ పోరాటానికి పోతున్నాడు ఎట్లా చెప్పగలవు నువ్వు ధనుర్ధరహను పెద్ద ధనస్సును ధరించిపోతూ ఉన్నాడు వాడు ఏమి ధనుస్సు అయ్యా అంత పెద్దది ఇంత పెద్ద పోరాటానికి పోయే ధనుస్సు శశృంగ ధనుర్ధర కుందేటి కొమ్ముతో తయారు చేసినటువంటి ధనుస్సు చాలా పెద్దది పైగా కుందేటి కొమ్ము అసలు ఉండదు ఒకటి ఒకవేళ ఉండింది అనుకోండి హాన్స్ ఆఫీర్ హ్యాబిట్ ఎక్కడుందే ఉండింది అనుకున్నాం ఎంత ఉంటుంది కుందేలే ఇంత ధనుస్సు అంత ఎక్కడైనా ఉంది మనిషికి ఏనుగంత చెవులు ఉండడం అసలు ఉండడమే ఉండవు అట్లా మీరు అసలు లేనే లేదు ఇక్కడ కుందేటి కొమ్ము అనేది లేదు దానితో తయారైనటువంటి ధనస్సు అది పట్టుకొని శశృంగ శశ అంటే శశ కుందేలు దాని యొక్క శృంగ అంటే కొమ్ము కుందేటు కొమ్ములు లేవు కుందేటు కొమ్ములతో తయారు చేసుకున్నటువంటి ధనస్సును పట్టుకొని ధనుర్ధర యేష వంధ్యాపుత్రి మృగతృష్ణ అంబసి స్నాత కపుష్పకృత శేఖర ధనుర్ధర శశనుర్ధర ఇది బాగుండలే ఇప్పుడు ఇక్కడ ఉన్నదేంటి ఇప్పుడు వంధ్యాపుత్రుడు లేదు వంద్య పుత్రుడు ఉండేందుకే అవకాశం లేదు వంద్య పుత్రుడు లేడు మృగతృష్ణులలో నీళ్లు ఎప్పుడూ ఉండవు వీడు స్నానం చేయడానికి అక్కడెట్టు చేశాడో నాకు అర్థం కావడం లేదు ఆకాశంలో ఏం చెట్టు ఉందో వీడు ఎక్కడ పుష్పాలు కోసుకున్నాడో వాటితో ఎట్లా ఏం కట్టాడో మాలలు ఎట్లా ధరించాడో అసలు అర్థం కావడం లేదు మరి ఈ కుందేలు వాడికి ఎక్కడ దొరికిందో పాకిస్తాన్లో దొరికిందో ఆఫ్ఘనిస్తాన్లో దొరికిందో నాది లేదు కానీ దానికి కొమ్ములు ఉండడం ఆ కొమ్ములతో వీడు తయారు చేసుకోవడం ధనస్సుని పోవడం ఇది సాధ్యం ఇది ఇంతకీ వాడెవడరా పోతున్నట్టుందని అడిగాడు వాడెవడు నేను శ్లోకాలు చెప్తే చాలా ఉన్నాయి ఇంకోసారి చెప్తా రాసుకుంటున్నాను ఇప్పుడు అది అది ఆర్ట్ దాట్ ఇప్పుడు వాడు ఎవడు చూస్తాను కదా చెప్పాడు వాడు ఉన్నాడని ఎవడరా వాడు పోతున్నా చూడండి అది వీడికి అనుమానం వచ్చే కదా అంటే అనుమానం దేని మీద తెలిసింది దాని మీదనా తెలియని దాని మీదనా తెలిసింది దాని మీద కాబట్టి ఇటు తెలిసి ఉండాలా కాబట్టి వీడెవడు అడిగినవాడు ఎవడు అంధహ వాళ్ళు శూన్యవాదం పిండి పిండి గుడ్డను బిడ్డినట్టు పిండి మనకు ఎక్కిస్తా ఉంటే అది ఎక్కకపోతే మనవాడు నవ్వుతూ దాన్ని కొట్టేస్తారు తమాట అంధహా అందని చూసినాడేమో కొట్టేవాడు వీడు చెప్పాడు వాడికి ఎవరో చూసి రో చూడకనే చూసినాడు వీడు అసలు వీడికి కళ్ళు లేవు వీడికి ఎట్లా అర్థమైంది అనేది అసలు మనకు అర్థం కావడం లేదు వాడు వీడిని ఎవరో చూడరా అన్నాడు వీడు చెప్తే వాడు వినిపోయాడు ఆ విన్నవాడు ఎవడు బధిర చూడండి అక్కడ విన్నవాళ్ళంతా చెవిటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఎవడో చూడాలంటే ఒక్కడు పోయాడు మిగతా వాళ్ళంతా విన్నారు కదా ఆ విన్నవాళ్ళంతా ముఖహ కదా ఇప్పుడు వాళ్ళంతా బదిరహ చెవిటి వాళ్ళు పోయి చూసేసి వచ్చి ఏష వంధ్యాపుత్రి మృగతృష్ణాంభసి స్నాతహ కపుష్పకృత శేఖరహశృంగ ధనుర్ధర అని చెప్పాడే వాడెవడు మూకహా మోగవాడు చూసినవాడేమో గుడ్డివాడు విన్నవాళ్ళేమో చెవిటివాళ్ళు అది వెరిఫై చేసుకుని చెప్పినవాడేమో మోగవాడు వీడికి ఏమైందో అర్థం కావడం లేదు వాడిది ఏం చెప్పాడు వీడేం చెప్పాడు మోగవాడు ఏం చెప్పాడు చెవిటివాడు ఏమి కళ్ళు లేనివాడు ఏం చూశాడో ఇంతకు చూసింది ఏంటో ఇదంతా చూస్తే ఏమర్థమైంది మీకు ఒక్కటి అర్థమైంది ఏమని ఇది అర్థమయ్యేది కాదు అనేది శుభ్రంగా మీకు అర్థమైంది అని నాకు అర్థమైంది నేను అంత తేలికైతే అంటే ఇప్పుడు మీకు అవసరమైంది చెప్తున్నా అంత తేలికైతే ఆచార్యులు ఒక్కసారి నడుమి బిగిస్తారా దాన్ని ఖండించడానికి ఇంత జ్ఞాను నింపుకున్నటువంటి నిత్య సుమంగళి భారతి ఎప్పుడు గర్భవతి భారత మాత నిత్య సుమంగళి నిత్య బాలింతురాలామే జ్ఞానుల్ని ప్రసవించడంలో నిత్య బాలంతులు బాలింతురాలి అంతమంది జ్ఞానుల్ని రెండు సంవత్సరాలు జోగొట్టిందంటే చిన్న విషయమా ఎందుకు ఇంత డీటెయిల్డ్గా నేను పోతున్నా తెలుసా అంత తేలిగ్గా శూన్యవాదాన్ని తీసేయడానికి అవకాశం లేదు బాగా అర్థం చేసుకోండి కారణం ఏంటో తెలుసా ఇప్పుడు పట్టిస్తానని వినండి అసలు వాడి ఇంతకీ ఏం చెప్తాడు ఆదా వంతేచన్నా ఇది మీకు అనేకసార్లు నేను కోర్టు చేసి ఉంటాను గౌడపాద కారికలు అద్వైత సిద్ధాంతానికి జీవం ప్రాణం ఈ సెంటెన్స్ ఆదా అంతే చీ వర్తమానేపి తా ఏంటో తెలుసు అది ఆదా ఆదౌ అంతేచ యత్ నాస్తి యత్ ఏదైతే ఆదౌ ఇన్ ద బిగినింగ్ ఆదిలో అంతే చూడా లేదో చూడండి ఆదా వంతే చ ఎన్ నాస్తి ఎన్ నాస్తి ఏదైతే ఆదా అంటే ఆదౌ ఆదౌ మొదట్లో అంతేచ చివరిలో కూడా మొదట్లో చివరిలో ఏదైతే లేదో అది వర్తమానేపి తత్ వర్తమా అది వర్తమానేపి వర్తమానములో కూడా తధ నాస్తి ఇది ఏదైతే ఆదిలో లేదో అంత్యములో ఉండదో మధ్యలో ఉండినా అది లేనిదే చూసారా ఇది గౌడపాద కార్యక్రమంలో వైద్య ప్రకరణంలో వస్తుంది యాక్చువల్గా ఈ విషయం ఉపనిషత్తుల్లో అనేక ఉపనిషత్తుల్లో ఉంది గౌడపాదులు వారు ప్రధానంగా తీసుకొని దీన్ని ఆ ప్రతిపాదించడానికి దీన్ని తీసుకున్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఎంఫాటిక్ డిక్లరేషన్ ఉంది ఉపనిషత్ దాన్ని వాళ్ళు టచ్ చేస్తూ ఉండేది అర్థమవుతుంది ఇప్పుడు మీకు వాళ్ళు టచ్ చేస్తుండేది దాన్ని రూట్స్ హిందూ ధర్మానికి రూట్స్ ఎక్కడ ఉన్నాయో కేవలం చెట్టును కొట్టేస్తే మళ్ళీ అది చిగురించచ్చు రూట్స్ దగ్గర పోయి కనుక ఎక్కడైతే వేళ్లున్నాయో వేళ్ళు కనుక పెకలించేస్తే అసలు ఉండడానికి అవకాశమే లేదు కాబట్టి హిందూ ధర్మానికి వేళ్ళు ఊనిగింది ఎక్కడో వేళ్ళు నాటుకుపోయింది ఎక్కడో అక్కడికే పోయి తీసేయాలి అనేటువంటి ఉద్దేశం వాళ్ళకి ఇంకేం లేదు దే ఆర్ టచింగ్ ద రూట్స్ ఆఫ్ సనాతన ధర్మ దే అద్వైత సిద్ధాంత ఏంటో తెలుసా ఇప్పుడు ఇప్పుడు చూడండి శూన్యమాసీత్తి శూన్యమాసీత్ ఇది ఒక్కటి ఎస్టాబ్లిష్ చేశారనుకోండి వాడు సక్సెస్ అయిపోయాడు ఇంకా అర్థం లేదు కారణం తెలుసా శూన్యం ఆసీత్ ఎప్పుడు సృష్టి పూరా సృష్టి ప్రాక్ సృష్టికి ముందు శూన్యం ఉంది ఇంకేమీ లేదు శూన్యం అంటే లేదు కదా ఆయన మనం ఏమంటున్నావు సతాశీత అంటున్నాం శూన్యం అనేది కనుక ఎస్టాబ్లిష్ అయింది అంటే సత్తు లేదు కదా సృష్టికి ముందు సత్తు లేదు ఫస్ట్ పాయింట్ ఏదైతే అప్పుడు లేదో రేపు ప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ ఏమి కదా శూన్యం కదా అది ప్రళయం వస్తుంది ఏమీ మిగలదు అప్పుడేముంది శూన్యం ఆదిలో ఏదైతే లేదో అంత్యములో ఏదైతే లేదో అది మధ్యలో ఉండినా లేనిది. ఆదిలో శూన్యమే ఉంది అంత్యములో శూన్యమే ఉంది గనక సృష్టి జరగక ముందు శూన్యమేముంది ప్రళయం తర్వాత శూన్యమే ఉంది గనక అంటే సృష్టికి ముందు సత్తు లేదు ప్రళయం తర్వాత సత్తు లేదు ఎందుకంటే శూన్యం ఉంది కదా ఆద్యంతాల్లో శూన్యమే ఉంది గనక ఆద్యంతాల్లో సత్తు లేదు గనక ఆద్యంతాల్లో సత్తు లేనప్పుడు మధ్యలో మధ్యలో ఈ జగత్తు మనకు కనిపించేటువంటి ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ దశలో ఈ స్టేజ్లో ఇదం ఇదం తయాగ్రహ్యతే ఇదం ఇది అహం నేను అని ఏవైతే రెండు తెలుస్తూ ఉన్నాయో ఈ రెండు తెలుస్తూ ఉండడం వల్ల అహం జానామీ నేను తెలుసుకుంటూ ఇది నాకు తెలియబడుతుంది ఇట్ ఈ మీ అని అనుకుంటున్నావు చూడు కాబట్టి రెండు పదాల చేత ఇదం తయారే ఇదం జగత్ ఏదైతే నీకు గ్రహించబడుతుందో నీ చేత ఇదంతా కూడాను లేనిదే ఇదంతా కూడాను లేనిదే ఆదిలో సత్తు లేదు అంత్యములో సత్తు లేదు అంటే ఆదిలో శూన్యం ఉంది అంత్యములో శూన్యం ఉంది శూన్యం ఉంది గనక సత్తు లేదు కాబట్టి స అప్పుడు ఇప్పుడు లేదు కనుక మధ్యలో ఉండినా లేనిది అర్థమవుతుంది ఇప్పుడు మీకు మధ్యలో ఉండినా లేనిది కాబట్టి శూన్యమే ఉంది ఎప్పుడు ఆదిలో పాము లేదు త్రాడుంది నీ నీ మాట నీ చెప్తున్నా తెలిసిన తర్వాత కూడాను త్రాడే ఉంది మధ్యలో పాముగా కనిపించినప్పుడు ఎవరుండరు త్రాడే ఉంది ఆదిలో శూన్యమే ఉంది అంత్యములో శూన్యమే ఉంది ప్రళయం వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఏది ఉంటుంది శూన్యం తప్ప రెండవది ఉండడానికి అవకాశమే లేదు శూన్యం సర్వం శూన్యం శూన్యం సర్వం క్షణికం క్షణికం సిద్ధాంతం బౌద్ధమత ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్తో సనాతన ధర్మం లేవనెత్త అద్భుతమైనటువంటి పూర్వపక్షాన్ని ఖండించుకుంటూ రెండు వేల ఐదు వందల సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది బౌద్ధ ఈ భూమిలో పవిత్ర భూమిలో అర్థమైంది అందువల్ల దాన్ని కూడా కూకట వెళ్లితో కూడా పెకలించేయాల్సిన అవసరం ఉంది కనుకనే ఇంతగా శూన్యవాదం మీద పడడానికి కారణం ప్లీజ్ ఇప్పుడు అర్థమైంది శూన్యమాసి తన ఎగిరిపోయింది కదా మన దృష్టిలో ఏంటి సృష్టి ఏంటి నామరూపాల యొక్క ఉత్పత్తి కదా నామరూపాలనేది సత్యం కాదు కదా చూడు తమాషా చూడేవాడు నామరూపాలు సత్యం కాదు నామరూపాలనేది కల్పించబడ్డవి కదా అంటే నామరూపాలు లేనివి కదా లేనివి కల్పించబడ్డాయి కదా మరి నా శూన్యం కూడా కల్పించబడింది అనుకోకూడదా లేనిదైతే సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమయ్య నువ్వు చెప్తున్నావు కదా ఈ జగత్ నామరూపాలని జగత్ శూన్యం ఎందుకని నామరూపాలు కల్పించబడ్డాయి కదా జగత్ కూడా కల్పించబడింది అంతేనా శూన్యం కూడా కల్పించబడింది నామరూపాలు లేనివి శూన్యం కూడా లేదంటున్నావు కదా నువ్వు పోనీ లేదని అనుకుంటావు శూన్యం శూన్యం అని అనుకుంటావు కల్పించబడిందని ఒప్పుకో కల్పించబడిందని ఒప్పుకుంటే ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు ఉండేదంతా శూన్యం అవుతుంది శూన్యములో నుంచి సత్తను ఎట్లా తెలుసుకుంటావు నువ్వు అది అది వెరీ విషయం జస్ట్ లిసన్ ఇది ఇది పూర్వపక్షం మళ్ళీ ఇప్పుడు దాన్ని ఖండించాలి వియదతిర్నామే మాయయాసూ వికల్పితే శూన్య నామే తేజ్జీవ్యం చిరం సతోపీ నామే ే కల్పితే చేత్తద ేతి నిర్రమ క్వచిదీక్ష పూర్వక్ష సిద్ధాంతం రెండు చూడండి ఆయన కాబట్టి నామరూపాలు ఏవైతే జగత్తు నామరూపాలు అంటున్నావు మేము శూన్యం అంటున్నావు నువ్వు నామరూపాలు అంటున్నావు మేము శూన్యం అంటున్నాం మరి నామరూపాలు సత్యమా కాదు మిథ్య మిథ్యను కల్పించావు కదా నువ్వు కదా శూన్యాన్ని కూడా కల్పించామనుకోవా లేదని ఎందుకంటావు శూన్యం ఉంది అదేవాడు ఎంతసేపు శూన్యం ఆసీత్ మనం ఎంత చెప్పినా ఆసీత్ అనే విరుద్ధం ఉందయ్యా విరోధిత్వాత్ వ్యాహతత్వత ఆరింటికి మధ్యనే వేఘాతహ ఉన్నది అనేది మళ్ళీ లేదనేది ఏంటి అసలు శూన్యం ఆసీత్ అనే వాక్యానికి అర్థం ఏంటి మనం పడుతున్నాం ఇప్పుడు వాడంటాడు అంటే నీ అర్థం ఏంటి పోనీ ఆశీ తప్పు అది ఆశ ఆశీ తప్పు ఆసితే కాదు శూన్యం అంటే కూడా ఒప్పుకుంటాం శూన్యం అంటే కూడా ఒప్పుకుంటాం తర్వాత కావాలంటే దాని మీద పూర్వపక్షం చేస్తాం శూన్యం ఆశీతి అన్నప్పుడే మాకు అర్థం కావడం లేదు ఎందుకని పరస్పర విరోధంగా ఉంది కనుక అనేది మన పాయింట్ వాడు చెప్తాడు ఏదో ఒకటి ఒప్పుకోరు చూడు పోయినా ఆశీతి ఒప్పుకుంటావా ఒప్పుకుంటావు ఇప్పుడు నీకు ఒప్పుకొంది ఏంటి నువ్వు శూన్యం ఎందుకని ఒప్పుకో నువ్వు లేదు కనుక మరి నువ్వు చెప్పే నామరూపాలు లేవు కదా ఏమై అద్వైతే నువ్వు చెప్పే నామరూపాలు లేవు లేని నామరూపాలను నొప్పుకున్నప్పుడు లేని నా శూన్యాన్ని నొప్పుకోవడానికి నీకేం అభ్యంతరం చెప్పు చూసారా ఇంతముందు నేను మంజాపుత్ర చెప్పదని మీరు అనుకుంటారు చాలు ఇది చాలు ఎవడైనా సరే బుద్ధిస్టు మన దగ్గరకు వచ్చాడంటే ఈ శ్లోకం ఎట్లా కూడా కంటస్థం చెప్పేస్తాం అనుకుని ఉంటారు కదా ఇప్పుడు ఏం చేయాలి వాటితో ఇటు వస్తాడు మళ్ళీ అప్పుడేం చేస్తాను అంటే ఇదిగో ఆచార్యుల వారు వియదాదేహే చూసుకోండి వియదాదేర్ నామరూపే రాకు నామత వచ్చింది కదా విసర్గం వియదాదేహే ఆకాశం మొదలైనవన్నీ నామరూపే ఈ నామరూపాలు ఏవైతే ఉన్నావో మాయయా మాయచేత మాయేనా సు వికల్పితే ఇవి కల్పించబడ్డాయి ఆకాశాది ఇప్పుడు ఆకాశాది అన్నప్పుడు ఆకాశము అగ్ని వాయువు జలము పృథివీ ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇది పంచభూత ప్రకరణం కదా వేదాదే నామరూపే కనుక అగ్నికి రూపం ఉంది జలానికి రూపం ఉంది రూపాలు ఉన్నా కూడా దాని నామం వేరు దీని నామం వేరు కాబట్టి నామం రూపం ఒకదాని కొట్టి పెనవేసుకుని ఉంది కదా అట్లా ఈ నామరూపాలు ఏవైతే ఉన్నాయో వియదా దేహే ఆకాశము మొదలైనటువంటి పంచభూతాల యొక్క నామరూపాలు ఏవైతే ఉన్నావో ఇవి మాయయా మాయచేత సువికల్పితే ఆన్సర్ ఇది ఇంతకుముందు నేను చెప్పింది పూర్వపక్షం పూర్వపక్షం దాంట్లో లేదు వాడు చేసిన దాన్ని బాగా చేసుకోండి బౌద్ధ సంబంధించిన శూన్యవాది ఏదైతే లేవనెత్తుతున్నాడు ఏది పూర్వపక్షం ఆ పూర్వపక్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్సర్ చేస్తున్నాడు ఇక్కడ పూర్వపక్షం లేదు నేను చెప్తున్నాను మీకు ఎందుకని ఈ ఆన్సర్ను బట్టి వాడు ఇంకో చోట లేవనెత్తున్నాడు కనుక దానికి ఆన్సర్ చేస్తున్నాడని చెప్తున్నాను ఇంకేం లేదు కాబట్టి వేదాదేహ నామూపే మాయ సువి కల్పితే మాయ చేత ఈ ఆకాశాది నామరూపాలు దాని ఎందుకు కల్పించబడ్డాయి నువ్వు ఇప్పుడు ఏంటి నువ్వు ఇప్పుడు చెప్పేటటువంటి నామరూపాలు కల్పించబడ్డాయి అన్నావు కదా శూన్యం కూడా కల్పించబడి పడింది నేను యాక్సెప్ట్ చేయమంటున్నా అని కదా నువ్వు అంటున్నావు ఎస్ యాక్సెప్ట్ చేయమంటావా చెప్పు అది చెట్ శూన్య నామరూపే చట్లాగే ఎట్లాగైతే వీదాదేహ నామరూపాలని ఎట్లాగైతే కల్పించబడినవని మేము అంటున్నాము మాయ చేత అట్లాగే శూన్యం కూడా మాయచేత కల్పించబడింది అని నువ్వు అదే గనక నువ్వు అనేటట్లయితే చేత్ జీవ్యం చిరం మే యువ్ లాంగ్ చిరం జీవ్యత జీవ్యతాం నాయన చిరంజీవిగా ఉంటూ గాక ఎందుకని మా పార్టీలో కలిసిపోతావు గనక వియదాదే నామరూపే మాయయా సువి కల్పితే పోనీ నువ్వు గురి చెప్పే శూన్యశ నీ శూన్యవాదం కూడా నామరూపే చేత్ నామరూపేచ తథా చేత్ అట్లాగే నీది కూడాను నామరూపల్లాగా కల్పితమైన శూన్యం కూడాను పర్వాలేదు నాయన అట్లయితే నీకు మాకు డిఫరెన్సే లేదు భేదమే లేదు నీకు మాకు వచ్చి కలిసిపోమా దాంట్లో కాబట్టి చిరం జీవ్యతాం చిరం జీవ్యతాం దీర్ఘాయుష్మానుభవ జీవ్యతాం జీవించగాక చిరం దీర్ఘకాలం చిరం అంటే దీర్ఘకాలం మే యూ లివ్ లాంగ్ చూడండి ఎందుకని చెప్పండి మే యువ్ లాంగ్ చెప్తా ఇప్పుడు మీకు అర్థమైంది కదా కాబట్టి శూన్యవాదం ఏదైతే ఉందో లేని శూన్యం కల్పించబడ్డప్పుడు విభేదం లేదు అంటున్నాం నామరూపాలతో విభేదం ఏమి ఉంది అవి నామరూపాలని తెలుసుకున్నాం ఉండేది మట్టి మృతికే చెబ సత్యం కుండ గురుగు బాణ మూకుడు ఇవన్నీ ఉన్నాయి ముంత అవన్నీ అవన్నీ నామం రూపం వాటితో మనకేం భేదం లేదు ఎందుకని నామరూపాలుగా ఉన్నప్పుడు కూడాను అది సద్వస్తువే నువ్వు చెప్పగలవు అట్లా నామరూపాలు ఉన్నప్పుడు కూడా అది శూన్యమని కాబట్టి నామరూపాలు కల్పించబడ్డాయి అంటున్నావు అర్థం చేసుకోండి నామరూపాలు కల్పించబడ్డాయి లేనివి కల్పించబడ్డాయి నువ్వు శూన్యం కూడా లేనిది అది కల్పించబడింది అన్నావు అనుకో కల్పించేది ఎందుకు తెలుసా దాన్ని తీసేయడం కోసమే నామరూపాలను కల్పించేది నామరూపరహితమైనటువంటి సద్బ్రహ్మముని నిర్ధారణ చేయడం కోసం వస్తు నిర్ధారణార్థం అయిపోయింది అప్పుడు ఉండేది ఇంకా సద్వస్తువే ఏ వాదం ఉంటుందప్పుడు ఉండేది సద్వస్తువు అయినప్పుడు మిగిలింది సద్వాదమే శూన్యవాదం లేదు అసద్వాదం అనేది శూన్యం అది పోయింది పోయిన తర్వాత ఇంకేముంది ఇదే ఉంది ఒప్పుకో నామరూపాలు ఎట్లాగైతే కల్పించారో శూన్యం కూడా అట్లా కల్పించబడింది అని ఒప్పుకొని ఆయన నువ్వు నామరూపాలు ఎక్కడ కల్పించబడ్డాయి సువికల్పిత సువికల్పితే ఎక్కడ అద్వితీయ బ్రహ్మని అవునా అద్వితీయ బ్రహ్మణి కాబట్టి కేవలం ఏకమేవ అద్వితీయమైనటువంటి బ్రహ్మ నామరూపాలు కల్పించబడ్డాయి నీ శూన్యం దేని ఎందుకు కల్పించబడాలి అది కూడా చెప్పు శూన్యం కనుక కల్పించబడితే దేని ఎందుకు కల్పించబడింది ఇంత ఎటువంటి పాయింట్ చూడండి నువ్వుకి అనేసేవు గానీ నామరూపాలు కల్పించారు కదా శూన్యం కూడా కల్పించారనుకోండి అని మేము నామరూపాలు బ్రహ్మమునందు కల్పించాం మట్టి మట్టి పాత్రల ఉండే నామరూపాలని మట్టి కల్పించాం మేము ఎందుకని మృతికే సత్యం మట్టి ఉంది కనుక బ్రహ్మము సత్యం అద్వితీయ బ్రహ్మ సత్యం కనుక కాబట్టి నువ్వు చెప్పేటువంటి నామరూపాలుగా ఇది వీటిని శూన్యాన్ని కూడా కలపాలనుకుంటే శూన్యము దేని మీద ఆధారపడి కలపాలి ఇప్పుడు దేని మీద కేంద్రీకరింపబడుతుంది అది మనకు దేంట్లో కల్పించబడాలి ఒకటి ఏదన్నా కల్పించాలంటే ఒక దాంట్లో ఉన్న దాంట్లో కదా ఆయన కల్పించేది లేని దాంట్లో ఎట్లా కల్పిస్తావు నువ్వు శుక్తిగా రజత భ్రాంతి అంటే అక్కడ ముత్తపు చిప్ప ఉంది ముత్యపు చిప్ప ఉంది దాంట్లో వెండి కనిపించింది నీకు వెండిని కల్పించావు నువ్వు తీరా దగ్గర చూస్తే అది ముత్యపు చిప్ప అందులో వెండి లేదు కాబట్టి ఉన్నటువంటి ముత్యపు చిప్పలో లేనిటువంటి వెండిని నువ్వు కల్పించావు అంతే ఏదైనా అంతే స్థాన పురుష న్యాయం ఏదైనా అంతే రతు సర్ప్రాంతి ఏదంతే కాబట్టి కల్పించడము అనేది ఎక్కడైతే జరుగుతుందో ఒకటి సూపర్ ఇంపోజ్ చేశావు అని అంటే సబ్స్ట్రాటం ఉండి తేరాలి ఆధారమైనటువంటిది ఉండాలి కాబట్టి కల్పించాను అని అన్నప్పుడు దేని ఎందుకు కల్పించావు ఇజ్ ద క్వశ్చన్ చెప్పు దేని ఎందుకు కల్పించావు నీకు ఉండేదంతా శూన్యమే అప్పుడు నువ్వేం చెప్తావు చెప్తా శూన్యాన్ని శూన్యం కల్పించా ఇది ఏంటంటే మళ్ళీ శూన్యంలో రెండే రెండు శూన్యాలే ఎక్కడి నుంచి వస్తుంది శూన్యం అంటే లేనిది లేనిది రెండుగా ఎట్ట లేకుండా ఉంటుంది ఇది ద క్వశ్చన్ కాబట్టి శూన్యం అనేది గనక ఒకటి ఉంది అంటే అది కల్పించామని గనక నువ్వు చెప్పేటట్లయితే మాకేం అభ్యంతరం లేదు కానీ దేని ఎందుకు కల్పించబడిందో అది నువ్వు చెప్పాలా దాని ఎందుకు కల్పించబడింది అని నువ్వు గనక అంటే అది ఏది అని మేము అడుగుతాం అయ్యా శూన్యం అనేది దాని ఎందుకు కల్పించబడింది అని చెప్పాలి నువ్వు మేము చెప్పే నామరూపాలు సద్వస్తువులందుకు కల్పించబడ్డాయి మేము అదే చెప్తున్నది అద్వితీయ బ్రహ్మణి పరమాత్మ ఎందుకు కల్పించబడ్డాయి అని మేము ఒప్పుకుంటావా నువ్వు కూడా మా నామరూపాలు పరమాత్మ ఎందుకు కల్పించబడ్డాయి నీ శూన్యం పరమాత్మ ఎందుకు కల్పించబడింది మాకేం బాధలేదు నువ్వెంగ అంగీకరిస్తావా అంగీకరించాడనుకోండి ఆస్తికవాదం అయిపోద్దు కదా పరమాత్మను అంగీకరించిన అవుతాడు కదా అంగీకరించిన వాడు అయ్యాడనుకోండి ఇంక శూన్యవాదం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇది గనక జరిగితే జీవ్యతాం చిరా చిరం చిరం జీవ్యతాం నాయన నువ్వు చిరకాలము ఉంటూ గాక ఆయుష్మాన్ రెండు అర్థాలు చిరకాలం ఉండేది ఎవరు ఎవరు ఉండలేరు ఈ ప్రపంచంలో ఎంతకాలం ఉన్నా ఈ ప్రపంచంలో మనం ఒకరోజు పోయేవాడమే కదా కుండ పోతుంది ఆకాశం పోతే దేహాలు పోతాయి కానీ ఆత్మ పోతుంది ఎప్పుడుంటుంది ఎప్పుడు ఉంటుంది ఉన్నది ఆత్మ కదా కాబట్టి ఇది గనక నువ్వు చెప్పేటట్లయితే శూన్యం కూడా కల్పించబడింది అని గనక నువ్వు అంగీకరించమంటే మాకేం భేదం లేదు కానీ అంగీకరిస్తాము తద్వారా నువ్వేమవుతావు అంటే ఆయన చిరకాలం చిరంజీవిగా ఉండు కారణం ఏమిటి అంటే నువ్వు ఆత్మ నేను తెలుసుకుంటున్నావు గనక ఆత్మ నశించేది కాదు గనక నువ్వు నశించవు గనక చిరకాలము ఉంటావు అజోనిత్య శాశ్వతోయం పురాణం ఇంకొక అర్థం ఏంటంటే ఇటువంటి అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి నీలాంటి వ్యక్తులు ఎవరు శూన్యవాసిద్ కాదు సదేవ ఆసిద్ ఇప్పుడు ఇలా తెలుసుకునేటువంటి వ్యక్తులు ఈ భూ ప్రపంచంలో ఉండాలి ఆయన అలా ఉంటూ ఉంటే జ్ఞానం సమాజానికి అందుతూ ఉంటుంది అందరూ జ్ఞానవంతులు అవుతారు ఈ ప్రపంచంలో అందరూ జ్ఞానంగా ఉండాలంటే నీలాంటి వాళ్ళు దీర్ఘాయుష్మానుభావం మేయువ్ లవ్ లాం చూడండి ఒక వైపు విమర్శే ఉంది ఒక వైపు మళ్ళీ పొగడతా ఉంది ఏం చేయాలనో అర్థం కావడం లేదు దే ఆర్ నైస్లీ డ్రైవెన్ ఇంటూ ఏ లాజికల్ ట్రాప్ హ్మ్ నెక్స్ట్ ఇప్పుడు సతహ అపి నామ రూపే ద్వే కల్పితే చేత తదా చూడండి కాబట్టి నామ రూపాలు ఎక్కడ కల్పించబడ్డాయి తర్వాతి శ్లోకం రెండు కలిపి చెప్పాను కదా అది సత అపే సద్వస్తువునందే సదద్వైతం ఏదైతే ఉందో అద్వైతీయ బ్రహ్మణి దాని అందే సత అపి నామరూపే ద్వే ఆ నామరూపాల్లో రెండు ద్వే కల్పితే చే అవి కల్పించబడ్డప్పుడు తద తదా అప్పుడు వద చెప్పు కుత్రేతి అది పాయింట్ తద వద కు్రేతి తద అప్పుడు వద చెప్పు నాయన ఏమిటి కుత్రేతి కుత్ర ఇతి ఎక్కడ కల్పించబడ్డాయి కుత్ర ఇతి నామరూపాలు రెండు కల్పించబడ్డాయి అని మేము అంటున్నాం ఎక్కడ కల్పించబడ్డాయి ఏదో ఒకటి ఉండాలి కదా కల్పించబడ్డానికి బాగా అర్థం చేసుకో రజ్జు ఉంది అందులో సర్పం కల్పించబడింది అసలు ఏమి లేకపోతే రజ్జువే లేకపోతే సర్పభ్రాంతి ఎట్లా వస్తుంది ఏమి లేదు అయినా మామూలుగా ఉంది సార్ అక్కడ రజ్జువు లేదు నీకు సర్పం అని ఎట్లా కనిపిస్తుంది మసక చీకట్లయినా మసక చీకటిలో రజ్జు ఉంది గనక రజ్జువు రజువుగా తెలియడం లేదు గనక సర్పంగా గోచరిస్తా నీకు దట్ ఇస్ పాయింట్ అవునా కాబట్టి ఎక్కడైనా ఏదైనా కల్పించాలి అనుకున్నప్పుడు దానికి అధిష్టానం ఒకటి ఉండాలి కదా కుత్ర చెప్పు నామరూపాలేమో బ్రహ్మనంత కల్పించబడ్డాయి కుత్ర నిరధిష్ఠానో నభ్రమహ నిరధిష్ఠాన థర్డ్ లైన్ లుక్ ఇన్ టు ద బుక్ నిరధిష్ఠానహ అంటే అధిష్టానం విన నిరధిష్టాన అధిష్టానం విన దానికి సబ్స్టాటం అధిష్టానం ఏదైతే ఆధారం ఏదైతే ఉందో అది లేకుండా న్రమ అనేటువంటిది కలిగే అవకాశమే లేదు క్వచిత్ ఎక్కడ కూడాను ఈక్ష్యతే ఇంతవరకు చూడబడలేదు ఆధారమైంది లేకుండా భ్రమ కల్పించడం అనేటువంటిది జరగలేదు ఎడారి ఉంది నీకు కనిపిస్తుంది అసలు ఎడారి లేని చోట ఎండబాబుని ఎట్లా చూస్తావు నువ్వు ఆకాశం చూస్తావు ఎండబాబుని ఆధారం ఉండాలి దేనికైనా అధిష్టానం ఉండాలి అధిష్టానం వినా నా భ్రమహ కదా కాబట్టి ఇప్పుడు మాకు బ్రహ్మం ఉంది కనుక అధిష్టానం నామరూపాల భ్రాంతి అనేది కలిగింది అని మేము ఇది డెల్యూషన్ ఇప్పుడు నువ్వు చెప్పేది ఏదైతే శూన్యమో అది కూడా కల్పించబడింది అంటున్నావు అది కూడా డెల్యూషన్ అంటున్నావు మేము అడుగుతున్నావు డెల్యూషన్ ఆఫ్ వాట్ కాబ్యూషన్ ఆఫ్ వాట్ దేనికి సంబంధించి దేని ఎందుకు కల్పించబడింది చెప్పు లేదు డెల్యూషన్ ఆఫ్ వాట్ భ్రాంతి ఆఫ్ వాట్ ఈజ్ మై క్వశ్చన్ ప్లీజ్ ఆన్సర్ వదా చెప్పు దేని మీద కల్పించామో చెప్పు క్సెప్ట్ చేయాలా సత్ ఉండాలి అని యాక్సెప్ట్ చేశారనుకోండి మళ్ళీ సిద్ధాంతానికి వచ్చేసాడు లే యాక్సెప్ట్ చేయడు ఎందుకని సిద్ధాంతం శూన్యం ఆసీత్ శూన్యం ఉండింది అంటాడు శూన్యం అంటే ఏంట లేనిది లేని దాన్ని ఎందుకు కల్పించేది లేని దాని ఎందుకు దేన్ని లేని దాన్ని ఏంట ఇది త్రాడు ఉంది గనక పాము లేకపోయినా ఉన్న త్రాటి ఎందుకు లేని పామును నువ్వు కల్పించవు నువ్వు చెప్పే శూన్యము కల్పించ కల్పించబడినప్పుడు దేని ఎందుకు కల్పించబడింది కుత్ర ఇది అని మేము అడిగితే శూన్యమునందే కల్పించబడింది అంటే శూన్యం ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ కల్పించబడేది హెయిర్ స్ప్లిటింగ్ ఆర్గ్యుమెంట్ కు ఇది నా భ్రమహ నిరధిష్ఠాన అధిష్టానం విన నా భ్రమహ భ్రాంతి కలిగేందుకు అవకాశం లేదు లేదు కాబట్టి వియదాదేహే చూడండి తమాషా ఆకాశాదులు అని అన్నావు నువ్వు ఒక్కటి మర్చిపోతా ఉండవు అయ్యా బాబు ఆకాశాదులు ఎక్కడి నుంచి వచ్చాయి సృష్టి జరిగిన తర్వాత వచ్చాయి అయ్యా ప్రాక్ లేవు తాయు వాయురగ్ని అగ్నే రాపహ అద్ద పృథివీ అది కదా ఆర్డర్ మరి ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆకాశాది నామరూపాలు మేము అందులో చొప్పించాము అంటే ఈ ఆకాశాదులు రాకముందే సదేవా ఆసీత్ కనుక దాని ఎందు చొప్పించాం కల్పించాం అర్థం కదా కాబట్టి ఆకాశాదులు సృష్టిలోకి వచ్చాయి నీ శూన్యం సృష్టిలోకి వచ్చిందంటావా మాకేం బాధలేదు కానీ నువ్వు చెప్పేది కాదు సృష్టి పురా అగ్రే శూన్యం ఆసీత్ అంటున్నావు కుదరదు కాబట్టి శూన్యం కె బికమ్ ది అధిష్ఠానా అది పాయింట్ బికాస్ శూన్యం అభావ సద శూన్యం ఏమి లేనిటువంటిది దాని ఎందుకు కల్పించడానికి అవకాశం లేనే లేదు నెక్స్ట్ సదా శబ్దార్థే వైగుణ్యమాపతే అభేదే పునరుక్తి శూన్యమాసిత్ అని మేము అంటే వినండి నేను ఫస్ట్ చెప్తూ విషయం చెప్పి శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందువల్ల మీకు బాగా అర్థమవుతుంది వినండి సదేవ ఆసిత్ అని కదా మీరు అన్నది మేము శూన్యం అంటున్నాం ఇది కాదంటున్నారు కదా మీది మాది రెండో ఒకటే కదా ఇది ఎక్కడ పోలే ఇప్పుడు మళ్ళీ థర్డ్ కంటెన్షన్ మీరు చెప్పేది మేం చెప్పేది మమ్మల్ని ఎందుకు ఎత్తి దూరంగా పడేస్తుండారా ఏదో మీనింగ్ లెస్ అని నువ్వేమన్నావే సదేవ ఆసీత్ మేమేమంటాను శూన్యం ఆసీత్ సామాన్యాధికారణం ఏంటి తెలుసా ఆసీత్ ఆసీత్ నీది ఆసీతే కాకపోతే నీది సదేవా మాది శూన్యమేవా అంతే అంతేనా వీడేంటంటే ఆరింటికి కూడా విరోధం ఉంది అంటాడు చూడండి ఎట్లా ఉందో పదాలు ఎంత చిన్నవో వైరుధ్యాలు ఎంత పెద్దవో శూన్యం ఆసీత్ అన్నప్పుడు నువ్వు వైరుధ్యం తీసుకొచ్చి పెట్టావు శూన్యం అంటే లేదు ఆసీత్ అంటే ఉంది ఉన్నది లేదనేది లేదు లేనిది ఉన్నదనేది లేదు ఆ పదానికి ఈ పదానికి జోడి కుదరడం లేదు కాబట్టి ఈరోజు విరోధిత్వాత్ అని కదా నువ్వు చెప్తున్నావు తమరి విషయం కూడా అంతే సదేవాసీత్ అంటే ఎట్లా చెప్పు ఎట్లా చెప్పుకోయా చాందోగ్య శృతి మీదన నువ్వు దాడి చేసేది చెప్పు ఎట్లాగో సద్ ఆసీత్ ఇది శబ్ద అర్ధ చూడండి బాగా జాగ్రత్తగా ఎంత అంటే డిస్టిల్డ్ డోసెస్ డం సత్ ఆసిత్ వాళ్ళది మనం చెప్పింది శూన్యం ఆసిత్ సత్ ఆసిత్ మనది ఇప్పుడు దాని మీదకి వస్తున్నాడు సత్ ఆసి ఈ రెండు పదాలు ఇది అని శబ్దార్థ భేదే వైగుణ్యం ఆపతే వీటికి ఈ రెండు పదాలకి అర్ధ గనక ఉండిందే వైగుణ్యం ఆపతే ఆపతేత్ సంభవిస్తుంది ఏంటో తెలుసా వైగుణ్యం దోషం కారణం ద్వైత వ్యవహారం అయిపోతుంది నువ్వు చెప్పేది అద్వైతం కానీ ఇది ద్వైత వ్యవహారం అయిపోతుంది ఏంటో తెలుసా సత్ ఆసి ఇంకా అద్వైతం లేదు అక్కడ ఎందుకని సత్ ఆసిత్ సత్ అనేది ఒక పదం ఆసిత్ అనేది ఒక పదం దానికి ఒక అర్థం ఆ శబ్దానికి సత్కి ఒక అర్థం ఆసిత్కి ఒక అర్థం సత్ ఆసి ఇది శబ్దార్థ భేదే చెప్పు ఆ రెండు శబ్దాలకు గనక అర్థంలో అర్థం విషయంలో గనక భేదం ఉన్నట్లయితే సత్తుకు అర్థం ఆసీతికొక కానీ కాదు మీకు అర్థం మీకు మనం చెప్పాను మళ్ళీ మర్చిపోయామో రిపీట్ చేస్తున్నా సత్తు ఆసీత్తు ఒకటే అంతేనా ఉన్నది ఏంటి సత్తు సత్తు ఏంటి ఉన్నది అది రెండు పదాలు కాదు కానీ శాస్త్రంలో పునరుత్తి దోషం ఉంటుంది అనేది పద పాయింట్ చెప్తాను కాబట్టి సత్ ఆసిత్ ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు పదాలు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయా వేరే వేరే అర్థాలని ఇస్తున్నాయా అనేది వాడి క్వశ్చన్ సత్ ఆసి ఇది శబ్ద అర్ధ భేదే ఆ రెండు శబ్దాలకు గనక అర్ధ భేదం గనక ఉంటే దాని మీనింగ్ ఒక రకంగా దీని మీనింగ్ గనక ఒక రకంగా గనక ఉండిందే భేదే వైగుణ్యం దోష ఆపతే దోషం వచ్చేస్తుంది ఎందుకని దాని అర్థం ఒకటి దీని అర్థం ఒకటి నువ్వు ప్రతిపాదించేది అద్వైతం నువ్వు ప్రతిపాదించేది వన్ వితౌట్ సెకండ్ కానీ ఇక్కడ టూ మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి నీ అద్వైతానికి దెబ్బ తగలుతుంది లేదయా ఆ రెండిటి అర్థాలు ఒకటే సత్తన్న ఆశ్రన్న ఈ రెండిటి అర్థాలు ఒకటేనంటావా ఆ అది అభేదే సతీ ఆ రెండింటి కనుక భేదం లేకపోతే పునరుక్తి సత్ పునః ఉక్తి చెప్పిందే చెప్పడం పాడిందే పాడడం అవుతుంది ఎందుకని సత్ అంటే సరిపోయింది మళ్ళీ ఆసీత్ ఎందుకు ఆసీత్ అంటే సరిపోయింది మళ్ళీ సత్ ఎందుకు రెండు ఒకే రెండు పదాలు వేరు వేరుగా ఉండి ఒకే అర్థాన్ని సూచించేటప్పుడు రెండింటినీ ఉపయోగించడం చెప్పిందే చెప్పినట్లు అవుతుంది ఇది పునరుక్తి దోషం ఒక దోషం లేక రెండింటి యొక్క అర్థాలు కనుక వేరైతే ఓకే కానీ అప్పుడు నీ అద్వైతం చెడిపోద్ది అది దోషం వైగుణ్యం ఇక్కడ వరకు పూర్వపక్షం చూచారా త్రీ లైన్స్ ఇన్ దర్టీ సిక్స్త్ శ్లోక కంటిన్యూస్లీ త్రీ లైన్స్ ఫస్ట్ త్రీ లైన్స్ ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ అవనెంట్ పూర్వపక్షం యొక్క వాదం కాబట్టి సత్ ఆశీత్ అనేటువంటి రెండు పదాలు వాటికి కనుక అర్థభేదం గనక ఉన్నట్లయితే నీ అద్వైతానికి హాని హాని భవతి ఒకవేళ అట్లా కాకుండా రెండే అర్థాలు కనుక ఒకటే అయితే ఒకే అర్థానికి రెండు పదాలను సూచించడం జరుగుతుంది ఇది పునర్వృత్తి దోషము ఎటు చూసినా కూడా రెండు విధాలు కూడాను దోషమే కనిపిస్తుంది అనేది ఫస్ట్ త్రీ లైన్స్లో పూర్వపక్షం ఫోర్త్ లైన్ ఉండలే మైవం లోకే తదే క్షణాత్ ఇది ఆన్సర్ మైవం నేను బుక్ చూస్తే శ్లోకాల కోసం దాంట్లో మైనం అని వా ఒకటి నా ఒకటి సా ఒకటి పా ఒకటి డీటీపీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి పూర్వం కూడా ప్రెస్లు ఉండేటప్పుడు ట్రెడీలు ఈ పెద్ద బాధ నేను ఒక్కడే పెట్టుకునేవాడిని జాగ్రత్తగా ప్రూఫ్ రీడింగ్లో ఎందుకంటే వా పా సా అవన్నీ ఒకటిగానే కనపడతాయి అందుకని మైన మైనం కాదు మైవం మైవం అంటే మా ఏవం మైవం మా ఏవం ఏవం అలా మా కాదు అలా కాదు అది మైవం మంచి పదం కదా ఇప్పుడు ఎవరైనా మాట్లాడతాడు మీరులా మైవం అంటే అట్లా కాదని నువ్వు చెప్పేది కాదనడానికి మైవం అన్నావు అనుకో వాడికి అర్థం మైవం మైకమా సో మైవం అలా కాదు అంటున్నాడు ఎందుకని లోకే తథేక్షణాత్ లోకే అస్మిన్ లోకే లోక వ్యవహారంలో ఇట్లాగే మాట్లాడుకుంటామయ్యా ఏమని సదాసీత్ అట్లా మాట్లాడుకుంటాం ఎక్కడ మాట్లాడుకుంటామయ్యా ఇదిగో కర్తవ్యం కురుతే నెక్స్ట్ లైన్ నైనా చూ అక్కడికి మీరు లైన్స్ పెట్టుకుంటూ వస్తే గీతలు పెట్టుకుంటూ బాగా అర్థం లేకపోతే కర్తవ్యం కురితే వాక్యం బ్రూతే దార్యత్య అని చదువుతారు అందువల్ల అదే రామునితో కపివరుండే వాళ్ళ అది కర్తవ్యం కురితే అక్కడికి సెంటెన్స్ ధార్యారణం ఇది వాసనావిష్టం ప్రత్యాసీ సదితీరణం ఇప్పుడు చదివేటప్పుడు మన మేటర్ కోసం ఇది చదవాల్సింది తప్పదు కదా కర్తవ్యం కురుతే వాక్యం బ్రూతే ధార్య ధారణం కర్తవ్యం కురుతే కర్తవ్యం చేయదేస్తున్నాడు వాక్యం బురుతే మాట్లాడగలిగింది మాట్లాడుతున్నాడు ధార్యస్య ధారణం ధరించవలసింది ధరించినాడు ఇత్యాది అది ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాసనావిష్టం ప్రతి అది వాక్య ప్రయోగం జరిగేటప్పుడు వాసనావిష్టం ప్రతి ఆసీత్ సత్ ఇది ఇరణం అది ప్రత్యాసీత్తి ఇరణం ప్రతి ఆసీత్ ఆసీత్ సత్ ఇది అన్ని ఉండే అక్కడ సంధి ప్రత్యాసీత్ సతి ప్రతి ఆసీత్ సత్ ఇతి ఈరణం కాబట్టి ఇత్యాది వాసన ఇష్టం వాక్య ప్రయోగం చేసేటప్పుడు అయ్యా ఆయన చేయదగిందే చేశాడు మాట్లాడదగింది మాట్లాడు చేయదగిందే చేశాడు నేతదగిన నేత నేసాడు ఇట్లాంటి అంటే ఆడవలసిన ఆట ఆడాడు పాడవలసిన పాట పాడాడు అని చెప్పినప్పుడు ఇది లోకంలో లోక వ్యవహారంలో మామూలు విషయం ఇట్లా మాట్లాడుకుంటూ ఉండాడు అట్లాగే ఇక్కడ కూడాను సత ఆసీత్ అనేటువంటి పదప్రయోగం అలాంటిదే కాని నువ్వు చెప్పినప్పుడు నువ్వు చెప్పినట్టుగా రెండు భావాలకి ఈ శబ్దం ఈ రెండు శబ్దాలు రెండు భావాలనివ్వడం లేదు నంబర్ వన్ సరేనా ఒకటే భావాన్ని ఇస్తూ ఉంది పునరుక్తి అనేది అస్సలేదు వేదాంతంలో పునరుక్తి దోషం అనేటువంటిది లేదు పైగా ఇది లోకే తధేక్షణత్ లోకంలో ఇట్లాంటి పదప్రయోగం కనపడుతూ ఉంది కనుక సత్ ఇది ఈరణం చెప్పబడుతూ ఉంది ఇప్పుడు వాడు ఇంకోటి నిజమేనండి బాగుంది అదే సెంటెన్స్ ఆయన సదేవ సౌమ్యమగ్ర ఆసీత్ అద్వితీయం బ్రహ్మ సదేవ అయిపోయింది ఇప్పుడు ఆసీత్ అయిపోయింది ఇంకా తర్వాత ఏముంది ఇదం అది కూడా అయిపోయింది ఎందుకని ఇదం శూన్యం అంటాడు కొట్టేసంబం కాదని అగ్రే చూడం చూసారా అగ్రే అగ్రే అంటే పూర్వం అది వాడి పాయింట్ పూర్వం మీద పూర్వపక్షం పూర్వం మీద లాస్ట్ అగ్రే అయా సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ అన్నావు కాదు ఇదం అగ్రే ప్రాక్ పూర్వం సత్తున్నదన్నావు కదా అన్నావా లేదా అన్నాను అన్నావా అన్నా ఇదం ప్రాక్ అంతే దీనికి ముందు అన్నప్పుడు ఇది ఏదో ఉండాలి కదా దీనికి ముందు కదా ఇది ఏదో ఒక కాలంలో ఉంది కదా దీనికి ముందు ఏదైతే ఉందో అది ఒక కాలంలో ఉండుండాలి కదా ఆ కాలం వేరు కదా ఈ కాలం వేరు కదా ఇది వర్తమానం కదా అది భూతకాలం కదా అవునా కాలాలు కదా కాలాలు ఉండేటప్పుడు సదేవాశితని చెప్తా సత్యం ఉండదు అంటే చెప్తా కాలం ఉంది కాలం ఉందని అంగీకరించామనుకోండి దేశం ఉంది కాలం దేశం ఉందనుకోండి దేశకాలాదు టైం స్పేస్ జగత్తుంది జగత్తుందనుకోండి ఇంకా సత్యం ఉంది ఇంకా ఉండేది జగత్ అవుతుంది జగత్తు నశించిపోద్దు కదా నశించేది ఏమవుతుంది శూన్యం అవుతుంది మళ్ళీ నేనే ఉంటా అమేజింగ్ సార్ అర్థమవుతుంది ఇప్పుడు చూడబావేక్తి కాసనయా శిష్యం ప్రత్యేవ తే నాత్రి నహి శంక్య కాబట్టి అగ్రే అంటున్నావు గనక అగ్రే అన్నప్పుడు సృష్టి కదా సృష్టికి పూర్వం అని కదా అర్థం సృష్టికి పూర్వము సృష్టి ప్రాక్ అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో కాలభేదం వస్తూ ఉంది కాలభేదం వస్తూ ఉంది అప్పుడేమవుతుందంటే ఒకవేళ సత్తుంటే ఉండింది పోని నువ్వు సదే కదా నన్ను శూన్యమాసితో అని ఒప్పుకున్నావు గనక నీది కూడా సదే ఒప్పుకుంటా నేను పోని చూడవాడు చెల్లుకు చెల్లు మాటకు మాట నువ్వు నాది ఒప్పుకున్నావు కదా నేను నీ దొప్పుకుంటా సత్తే ఉండదాన్ని ఒప్పుకుంటా కాలపరిచ్ఛేదం వచ్చేస్తా చూసుకో ఎందుకని సత్తు ఏదైతే ఉందో అది ఉండెను ఎప్పుడు పూర్వం పూర్వం అంటే భూతకాలంలో పాస్టెన్స్ ఉండెను పాస్టెన్స్ అప్పుడు ఉండింది ఇప్పుడు ఇదం ఉంది వర్తమానం ఆ కాలం వేరు ఈ కాలం వేరు ఆ కాలము ఈ కాలం చేత పరిమితం అవుతూ కాదా పరిచ్ఛన్న అవుతుందా కాదా పరిచ్ఛన్న దోషం వచ్చిందా లేదా సత్తుకి సత్తు ఆ కాలంలో ఉండింది దీనికి ముందు ఉండింది సత్తు అదే ఉంది అంటే ముందు ముందని ఎందుకు చెప్పాల్సి ఇప్పుడు లేదు కనుకనే వాడికి లేదనేది కావాలా లేదనేది ఉండాలి అది ఇంకేం లేదు అర్థం బ్యూటిఫుల్ లాజిక్ వాళ్ళది కూడా కాబట్టి అప్పుడు ఉన్నది అంటే ఇప్పుడు లేదని అర్థం ఇప్పుడు లేదడు ఉంది వర్తమానంలో లేనిది భూతంలో ఉంది కాబట్టి ఆ కాలం ఈ కాలం వేరుగా ఉన్నది కనుక ఆ కాలంలో ఉన్నది ఈ కాలంలో లేదు ఈ కాలంలో ఉన్నది ఆ కాలం లేదు అన్నప్పుడు కాలపరిచ్ఛేదం రాలే దట్ ఈస్ టైమ్ వైజ్ లిమిటేషన్ దేశత కాల వదిలేసాయి దేశత పరిచ్ఛున్న దేశత పరిచ్ఛున్న కాలత కాలత పరిచ్ఛున్న సత్ కాలత పరిచ్ఛిన్న అప్పుడు ఇదేమవుతుంది అంతం కలిగింది అవుతుంది కాలత అపరిచ్ఛిన్న అనంత దేశత అపరిచ్ఛిన్న అనంత వస్తుత అపరిచ్ఛిన్న అనంత కాలత అపరిచ్ఛిన్న అంతః కాబట్టి నీ సత్తు ఏదైతే ఉందో అది ఏ రోజైనా అంతమయ్యేదే పో సదే వాసి తప్పుకుంటాను కానీ సత్తు మాత్రం అంతమైపోద్దు అంతమైతే ఉంటుంది ఉండదు అప్పుడేంటిది దే జీవ్యత చరం ఇప్పుడు డిసైడ్ కావాలి నువ్వా నేను చరంజీవి అని నేను వచ్చి నీలో కలవనా నువ్వొచ్చి నాలోగా అది విషయం కనుక కాబట్టి పుర్రా అనేది పాస్టన్స్ కనుక ఆశీతంటున్నావు గనక దాన్ని పురా అని ఎట్లంటావు అగ్రే అని ఎట్లంటావు నువ్వు ఎప్పుడైతే దేశ కాలాదులు ఉన్నాయో అప్పుడే అనాలి దేశ కాలాదులు ఉంటే ద్వైతం అయిపోద్ది ద్వైతం గనక ఐందే అద్వైతానికి హాని భవతి కాబట్టి కాలాభావే నాయన కాలా కాదు కాలా కాల అభావే భూతకాలశ అభావే సతి అద్వితీయం వస్తువు హాని భవతి ఓ నువ్వు చెప్పేటువంటి అద్వితీయ బ్రహ్మ వస్తువు ఉందో అది లేనిదే అయిపోతుంది కానీ విచిత్రం ఏంటో తెలుసా కాలం ఎప్పుడు వస్తుంది కదా సృష్టి తర్వాత కూడా రాదు కాలం సూర్యుడు వస్తే కాలం వస్తుంది ఆ సూర్యుడు సృష్టిలో ఉంటాడు సృష్టికి ముందు సూర్యుడు లేడు సృష్టికి సూర్యుడు లేకుండా ఆరు రోజులు గడిచిన సృష్టి వేరే ఉంది అది ఇంకా ఒక విచిత్రమైన సృష్టి అది వాళ్ళ దగ్గర వస్తుంది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళక చెప్తా ఏడో రోజు సూర్యుని సృష్టించడం అది మీకు తెలుసు ఇంకా దాని విషయం వదిలిపెట్టండి సృష్టి జరిగిందంటేనే సూర్యుడు ఉండాలి కాబట్టి సూర్యుడు అనేవాడు కూడా సృష్టిలో వస్తాడు సూర్యుడు వస్తేనే కాలం ట్వంటీ అవర్స్ క్రోనలాజికల్గా అర్థమవుతుంది కాబట్టి సూర్యుడు వస్తేనే కాలం తెలుస్తుంది సూర్యుడు సృష్టిలోనే వస్తాడు సృష్టి ముందు సూర్యుడు లేడు సూర్యుడు లేడు గనక కాలం లేదు కాబట్టి ఉన్నది ఉన్నదని చెప్పడమే కానీ భూతకాలం అవన్నీ తీసుకొని వచ్చి ఆ భూతాలని పిశాచల్ని దెయ్యాల్ని మా దగ్గర పెట్టమదు సరే కాబట్టి నాయన రెండవది ఉన్నప్పుడే బాగా అర్థం చేసుకోండి ద్వైతం ఉంటేనే దానికి పూర్వం మరొకటి ఉన్నది అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఉన్నది అద్వైతమే అయినప్పుడు ఏకమేవా అద్వితీయం అది ఏవకారం ఉండేటప్పుడు మళ్ళీ ఇది వచ్చేందుకు అవకాశమే లేదు కనుక లేదు ఇప్పుడు అద్వైత సిద్ధాంతంలో ఇక్కడికి అయిపోయింది ఇంకా ఇంకా శూన్యవాది లేడు అయిపోయాడు అక్కడికి లాస్ట్ కాల పరిచ్ఛేదాన్ని తీసుకొచ్చి తప్పుకున్నాడు ఇక చేయగలిగేది ఏమీ లేదు అక్కడి నుంచి అద్వైతం అద్భుతంగా రాణించింది పదమూడు సంవత్సరాల క్రితం నుంచి అర్థమవుతుంది ఇప్పుడు అద్వైత సిద్ధాంతంలో ఉపనిషత్ సిద్ధాంతంలో ఉండే రహస్యాన్ని చివరికి ఒక మాటలో చెప్తున్నాడు అద్వైత భాషయా చోద్యం నాస్తి నాపిం చోద్యం వాయినా అది చోద్యం అంటే పూర్వపక్షం పూర్వపక్షమైనా అంటే ప్రశ్న అయినా పరిహారోవా సిద్ధాంతమైనా అంటే పరిహారమైనా సమస్య అయినా పరిష్కారమైనా అని అర్థం క్రియతాం ద్వైత భాషయా ద్వైత భాషయా క్రియతాం ఎక్కడ రెండు ఉంటాయో అక్కడే వాదన వాదము ప్రతివాదము పూర్వపక్షము సిద్ధాంతము ఇవన్నీ చోద్యం వా పరిహారో వా ద్వైత భాషయా క్రీతాం ఎక్కడ రెండుంటాయో అక్కడే జరుగుతుంది అద్వైత అదే అద్వైత ఉన్నది ఒక్కటే ఏకమే అద్వితీయం బ్రహ్మ సదేవ అని ఎప్పుడైతే వచ్చేసిందో చోద్యం నాస్తి అది సెంటెన్స్ చోద్యం అంటే కూడా పూర్వపక్షం ప్రశ్నించడం చోద్యం నాస్తి నాపి తదురం తదుత్తరం అమాధానం కూడా లేదు ప్రశ్న లేదు సమాధానం లేదు పూర్వపక్షము లేదు సిద్ధాంతము లేదు ఏది అద్వైతంలో ద్వైతంలోనే ఇవన్నీ పుట్టుకొస్తాయి తదాస్తి గంభీరం తేజోన తమస్త అనాఖ్యమనభివ్యక్తం సత్కించిష్యతే అంతే తదా ఇక్కడికి అయిపోయింది ఇది అందుకని దీన్ని కూడా చెప్తున్నా మీకు నెక్స్ట్ వేరే అబ్జెక్షన్ స్టార్ట్ అవుద్ది అది వేరేది ఇక్కడ బౌద్ధం అయిపోయింది శూన్యవాదం సంపూర్ణంగా అయిపోయింది ఇక్కడికి తదా సృష్టి హెపురా తదా అంటే సృష్టికి పూర్వం స్థిమిత గంభీరం స్థిమితం నిశ్చలం చలనరహితం అచలం గంభీరం వెరీ ప్రఫౌండ్ తదా సృష్టి పురా సృష్టికి పూర్వం సత్ ఏదైతే ఉండిందో అది స్థిమిత గంభీరం అంటే ఏంటో తెలుసా మనస నగ్రాహ్యం మనసు చేత గ్రహించడానికి అవకాశం లేదు కారణం మనసు కదలడానికి ఆధారమైంది అది చైతన్య జ్యోతిష అవభాసితశ మనసహ మనన సామర్థ్యం కాబట్టి మనసు నడవడానికి ఏది కారణమో దాన్ని మనసు తెలుసుకునే అవకాశం లేదు అదే బ్రహ్మజ్ఞానం అదే అద్వితీయ సత్తాస్వరూపం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ స్థిమిత గంభీరం అది నా తేజహ అది వెలుగు కాదు నా తమహ అది చీకటి కాదు ఇదేంటి స్వామిజీ చూడండి అర్థ సిద్ధాంతం ఇప్పుడు అయిపోయింది కదా శూన్యం ఆ సత్తు కదా ఎస్టాబ్లిష్ అయిపోయింది కనుక సత్తు ఎలాంటిదో చెప్తున్నాడు స్థిమిత గంభీరం కాబట్టి సృష్టికి పూర్వం కేవలం ఆ సత్పదార్థం స్థిమిత గంభీరం నిశ్చలమైనటువంటిది గంభీరమైనటువంటిది రెండవది లేనిటువంటిది ఉన్నది దాన్ని మనసు గ్రహించలేదు నా తేజహ అది వెలుగు కాదు చీకటి కాదు స్వామీజీ చీకటి కాదు అంటే అర్థం చేసుకోగలం అజ్ఞానం లేదని వెలుగు కూడా కాదంటున్నాడు ఏంటిని అనుభాతి వెలుగులన్నీ అనుభాతి అది ఈ మాటలు మాట్లాడడంలోనే అన్ని ఉపనిషత్తులు పెట్టేస్తున్నాడు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకున్నా మీకు చెప్పిన వాటిలోనే చెప్తాను స్థిమితం ఆరవాధ్యాయానికి వచ్చినప్పుడు ఏది శ్వేతాశ్వత ఉపనిషత్ నిష్క్రియం నిష్క్రియం దాన్ని పదే పదే రిపీటెడ్గా చెప్పాను మీకు దీంట్లో సెంట్రల్ థీమ్ ఇదే ఇదే కేంద్ర విషయం నిష్క్రియం యాక్షన్లెస్ అవేర్నెస్ సరేనా అది స్థిమిత గంభీరం స్థిమిత గంభీరం అనగానే శ్వేతాశ్వత ఉపనిషత్తులో ఆరు అధ్యాయంలో ప్రధానంగా తీసుకున్నటువంటి నిష్క్రియమనేటువంటి దాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడు అంటే ఏదైతే మేము సదైవ సౌమ్య ఏదమగ్ర ఆసీదంటున్నామో చాందోగ్య శృతి అది సర్వ ఉపనిషత్తుల చేత నిర్ధారణ చేయబడుతుంది కాబట్టి నిష్క్రియమనేటువంటి శబ్దం ఏదో అదే స్థిమిత గంభీరం ఇది శ్వేతాశ్వతర ప్రతిపాదితం నెక్స్ట్ నేజహ నమ చీకటి ఎట్లాగూ కాదు సరే దాంట్లో మీకు కాంట్రవర్సీ లేదు తేజస్సు కూడా కాదు ఎందుకని ఈ ప్రపంచంలో వెలుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ప్రపంచంలో వెలుగులుగా తెలిసేవన్నీ కూడాను ఒకరోజు చీకటిగా మారేవి ఈ రోజు ప్రపంచంలో ఏవైతే వెలుగులుగా మనకు కనపడుతూ ఉన్నాయో ఇవి ఒకనాడు వేలవేళ పోయేటి అందువల్ల నచ నచత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నిమా విద్యుతో భాంతి కుతయమగ్ని ఈ సూర్యుడు ఎవరైతే ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడో రేపు ప్రళయకాలంలో ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడా ఉండదు సూర్యుడు కూడా ఉండడు గనక అది లేకపోయినా కూడా ఏదైతే ప్రకాశిస్తూ ఉంటుందో తదేవ బ్రహ్మంతో అది బ్రహ్మం కాబట్టి సూర్యుడి యొక్క వెలుగు సూర్యుడిది కాదు సూర్యుడి కూడా అనుభాతి చంద్రుడు ఎట్లాగైతే మూన్ షైన్స్ ఆఫ్టర్ ది సన్ సన్ షైన్స్ ఆఫ్టర్ దిస్ ఎఫర్జెంట్ బ్రహ్మ అది ఆత్మ వెలుగు అంతకన్నా ఇంకేం లేదు కాబట్టి నా తేజ నా తమహ అని తస్య భాష సర్వమిదం విభాతి ముషత్ స్థిమితగంభీరం శ్వేతశ్వతర నేజో నతమ ముపనిషత్ త్యాపకత్వం ఈశావాస్ ఈశావాస్య్యం ఇదం సర్వంకి జగత్యాం జగత్ త్యాప్తం సర్వత్ర అదే ఉంది రెండవ వస్తువు లేదు ఈశావాస్య్యోపనిషత్తు ప్రతిపాదితం అనాఖ్యం అనాఖ్యం అంటే చెప్పడానికి వీలు లేనిది అనిర్దేశ్యం అనాక్యం వ్యాఖ్యాతం అశక్యం ఇది వ్యాఖ్యాతం అశక్యం దాన్ని నోటితో చెప్పడానికి అవకాశమే లేదు అద్వితీయ పరబ్రహ్మాన్ని ఎందుకు చెప్పలేము స్వామిజీ నోటిలో వచ్చేటి వాక్కు వాక్కు పరిమితమైంది మనసు పరిమితమైంది కాబట్టి ఇది తైత్రేయం ఎవాచో అని అప్రాప్య మనసా సహా దేనినైతే వాక్కు మనసు తెలుసుకోలేకపోతుందో ఎక్కడికైతే వాక్కు మనసు వెళ్లి తిరిగి వచ్చేస్తున్నాయో చేరలేక అది కాబట్టి అది అనాఖ్యం వ్యాఖ్యాతం అశక్యం అనభివ్యక్తం అనభివ్యక్తం నా అభివ్యక్తం అభివ్యక్తం నా అనభివ్యక్తం ఎట్లాగో చక్షురాధికరణై కాబట్టి జ్ఞానేంద్రియాల ద్వారా కాని అంతఃకరణం ద్వారా కానీ ఏదైతే తెలియబడదో అది అనభివ్యక్తం అభివ్యక్తం కానిటువంటిది అనభివ్యక్తం అభివ్యక్తం నభివ్యక్తం అనభివ్యక్తం కనోపనిష్యత్ ఎుర్న పశ్యతిన చక్షుంశు పశ్యే తదేవ బ్రహ్మత్వం విద్ది నేదం ఎది ముసతే ఎన్మనసా నమనైతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ది నేదం ఎదిదముపాసతే చాలా తమే భాంతం అనుభాతి సర్వం కఠ ఎన్ని ఉపనిషత్తులో చూడండి సరేనా కించిత అవశిషతే అది జుడు ఇట్లాంటిది అవశిష్యతే ఇప్పుడు మిగిలి ఉండేది అదే శూన్యవాదం అంతా ఖండించిన తర్వాత సదేవ అవశిష్యే పూర్ణం అధ పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణం వదక్షతే పూర్ణస్ పూర్ణం ఆదాయ పూర్ణమేవ అవశిష్యత సదేవ అవశిష్య సదవ పూర్ణం ఇది ఇప్పుడు చెప్పండి ఉన్నదంతా పూర్ణమే కదా ఇది అది అనేది ఉంది ఇదంతే ఇదంతిత్ ఇదంతి అనేటువంటిది కించిత్ నగృహ్యే ఏమీ లేదు ఉన్నదంతా కూడా పూర్ణమే కానీ రెండవది అయ్యేందుకు అవకాశం లేనేలేదు ఇక్కడికి శూన్యవాదం బౌద్ధ మతంలో శూన్యవాదం ఈ విధంగా ఖండించబడింది నను భూమ్యాధిక మా భూత్తో తర్వాత శ్లోకం చూచారా ఫస్ట్ లైన్ ఫస్ట్ పదం పదం ఏంటి అదేం చెప్తుంది ఇప్పుడు బ్రహ్మసూత్ర భాష తెలుసుకున్నారు కదా నను అని గనకొచ్చిందే అంతే అబ్జెక్షన్ రైజ్ అవుతుంది అని అర్థం కాబట్టి నను అంటూ తర్వాత నా ఈ నలభై ఒకటో శ్లోకం స్టార్ట్ అవుతా ఉంది ఈ నను అనేది ఎవరో తెలుసా శూన్యవాది కాదు అయిపోయింది ఇక్కడ శూన్యవాదం బౌద్ధ అయిపోయింది సంపూర్ణంగా ఖండించేయడం జరిగింది ఇంకా వాళ్ళ ఆర్గ్యుమెంట్కి అవకాశమే లేదు ఈనే నక్షనే నక్ష స్థాయి పులాహ న్యాయం తర్వాత నను అని స్టార్ట్ అవుతున్నారు ఎవరో తెలుసా నయ్యాయికులు నెక్స్ట్ రాబోయేవాళ్ళు నెక్స్ట్ వీక్ నయ్యాయికులు నయ్యాయికులు అంటే న్యాయశాస్త్రం షడ్ దర్శనాల్లో న్యాయం న్యాయ వైశేషిక సాంఖ్య యోగ మీమాంస పూర్వమీమాంస ఉత్తర మీమాంస చెప్పాను కదా మీ షడ్ దర్శనాలు షడ్ దర్శనాల్లో మొదటిది న్యాయం అసలు న్యాయం అంటేనే లాజిక్ వాళ్ళ లాజిషియన్స్ అంతా వీళ్ళే ఇట్లుంటే శూన్యవాదులు వాళ్ళు ఎట్లుంటారు అర్థం చేసుకోండి గౌతమ మహర్షి హెడ్ ఆచార్యుల వారు కూడా అక్కడికి వచ్చేటప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మీకు అనేక సార్లు చెప్పాను నేను గౌతమ్ మహర్షి లాజిక్కి ఆచార్యుల వారు కూడా ఆశ్చర్యపడి ఆయన భాష్యంలో అనేక చోట్ల ఆయనయే పెట్టేశాడు అంతదే పెట్టేసి అన్నాడు ఇది గౌతముడు డీల్ చేశాడు కనుక నేను డీల్ చేయాల్సిన అవసరం లేదు ఎంత విశాల హృదయం ఆచార్యుల చూడండి ఆల్రెడీ గౌతముడు డీల్ చేశాడు అన్నాడు పోనీ గౌతముడి యొక్క న్యాయశాస్త్రాన్ని ఒప్పుకుంటావా ఆచార్యవారిని నో కానీ ఎక్కడైతే మంచి అది మంచి ఎక్కడుందో అక్కడ తీసుకోవడం ఇప్పుడు మీరు చెప్తుండదు విశ్వస్యకర్త విశ్వగ్న సర్వస్యకర్త సర్వజ్ఞ విశ్వస్యకర్త కహ విశ్వస్యకర్త విశ్వఘ్నహ యోయత్కర్త శతజ్నహ అవన్నీ సూత్రాలు న్యాయ సూత్రాలు ఏది న్యాయశాస్త్రంలో సరేనా అద్భుతమైనటువంటి లాజిక్ ఇప్పుడు పంచభూతాలు కదా పంచభూత ప్రకరణం కదా మనం నడుస్తుంది ఇప్పుడు మహాభూత ప్రకరణం పంచభూతాలు ఏవి ఏంది ఆయన కష్టమైన చెప్తున్నారు పృథి తేజ వాయు ఆకాశాలు మోడర్న్ సైన్స్ ఎట్లాగైతే ఆకాశాన్ని అంగీకరించదాం పృథివీ అపు తేజ వాయు ఈ నాలుగునే సైన్స్ యాక్సెప్ట్ చేసేది ఆకాశాన్ని యాక్సెప్ట్ చేయదు గౌతమహర్షి అంతే ఆకాశం ఒప్పుకోడు వాళ్ళకి చతుర్భూతములే పంచభూతములుగా దాన్ని బేస్ చేసుకొని వస్తాడు ఆర్గ్యుమెంట్ అంటే న్యాయశాస్త్రం కూడా ద్వైతమే అర్థమవుతుంది న్యాయశాస్త్రము ద్వైతమే గౌతమహర్షిది కణాదుడి యొక్క వైశేషికము ద్వైతమే పతంజలి యొక్క యోగము దర్శ ద్వైతమే జైముని పూర్వీమాసు కూడా ద్వైతమే కపిలుడు యొక్క సాంఖ్యము కూడా ద్వైతమే ఒక వ్యాసుడు యొక్క ఉత్తరమీమాంస తప్ప షడ్ దర్శనాల్లో ఐదు దర్శనాలు ద్వైతమే మనం ఖండించిన కోసం ఉన్నవే కానీ వాటిలో మనం అందుకోదగినది చాలా ఉన్నాయి అవన్నీ అందుకుంటూ అందుకుంటూ పోవడమే ఎక్కడైతే అద్వైతానికి భిన్నంగా ఉంటుందో దాన్ని తీసి అది చివరిది ఉత్తరమీమాంస వ్యాస భగవాన్ రచించినటువంటి బ్రహ్మ సూత్రాలు అది ఒక్కటి తప్ప మిగతా ద్వైతమే కాబట్టి ఇప్పుడు రెండవది ఈ న్యాయశాస్త్రం ఎంటర్ అవుతుంది నన్ను అబ్జెక్షన్ అయ్యా నువ్వు చెప్పేటువంటి సదైవ సౌమ్య యజమగ్రహస్థితికి నాకు కూడా ఉంది ఐ హై హై ఓన్ అబ్జెక్షన్ కమాన్ టెల్ మీ వాట్ ఈస్ Purnamidam అబ్జెక్షన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఓ పూర్ణమదూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమే వాసిష్యో శా శా